్రహ్మా వరుణేంద్రరుద్రమరుద స్తున్వీ దివ్యైస్త వేదై సాంగపదక్రమోపనిషదై సామగ్యావస్థితద్గతే నమనసా పశ్యం యోగిన యంతం విదు రాణ దేవాయ తస్మై నము కృష్ణాయ వాసువాయ దీనందగోపకరాయ గోవిందయ నమో నమ శ్రుతిస్మృతిపురాణ ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఓ ం సహనా సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినధీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి తపోభీ క్షీణ శాంతాతరాగిణం ముముక్షూణపేక్ష ఆత్మోధో విధీయతే ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది అలా ఉంది అని నిరూపించడానికి ఉపకరించేటువంటి సాధనం జ్ఞానం ఒక్కటే ఏది ఉన్నా సరే ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అన్నాం అనుకోండి ఇది ఏమిటి అని అడిగితే ఇది జపమాలని మీరు అంటారు వస్తువు ఇక్కడ ఉంది ఇది ఏమిటి అనేది చెప్పాలి అంటే ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఉండడం వలన చెప్పగలుగుతున్నాం లేకపోతే అది ఏదైనా కావచ్చు ఇది జపమాలనే జ్ఞానం మనకు లేనప్పుడు జపమాలని చెప్పలేము అంతే ఇంకేం లేదు ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే అది అలా ఉంది అని తెలుసుకోవడానికి మనకేదైతే ఉపయోగపడుతూ ఉందో ఏదైతే సాక్ష్యంగా తెలుస్తుందో ప్రమాణంగా తెలుస్తూ ఇది జ్ఞానం ఒకటే కానీ మరొక అయ్యేందుకు అవకాశం లేదు దీన్ని మనం గడిచిన ఉపన్యాసంలో వస్తుతంత్రము అన్నాం టెక్నికల్గా వస్తుతంత్రం అనేది శాస్త్ర పరిభాషకు భారత వస్తుతంత్రము అంటే యథా వస్తు తథా జ్ఞానం వస్తువు ఎలాంటిదో దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా అలాంటిది వస్తువు వస్తు జ్ఞానము వేరుకావు వస్తువు వస్తు జ్ఞానము వేరుగా ఉండేందుకు అవకాశం లేదు ఈ రెండు ఒకటే దీనిని వస్తుతంత్రం అంటారు ఇది మనకు సుస్పష్టంగా మీకు అర్థమైంది సాధారణంగా ప్రపంచంలో మనం అనేకమైన విషయాల్ని చూస్తూ ఉండినా వస్తువులను చూస్తూ ఉండినా వాటిని అర్థం చేసుకుంటూ ఉండినా ఈ విధంగానే మన జ్ఞానం కలుగుతూ ఉంది ఎందుకనో మన విషయానికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఓ గందరగోళం సృష్టింపబడతా ఉంది విషయంలో లేదా గందరగోళం క్లియర్గా ఉంది సుస్పష్టత అది వస్తుతంత్రం మనం అర్థం చేసుకుంది అదే మన విషయానికి వచ్చేటప్పటికీ వస్తుతంత్రానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టత లేనట్లుగా తెలుస్తుంది ప్లీజ్ అండర్స్టాండ్ స్పష్టత లేనట్టుగా తెలుస్తుంది వస్తువు వస్తు జ్ఞానం ఒకటే ఇది కనుక వస్తుతంత్రం మరి నేను నాకు సంబంధించిన జ్ఞానం ఒకే విధంగా ఉండాలి అది వస్తుతంత్రం కానీ అలా ఉన్నట్లుగా తెలియడం లేదు ఓ స్పష్టత లేదు నేనున్నట్లుగా నాకు తెలుసు ఎలా ఉన్నాను అన్నప్పుడు నాకు సంబంధించిన జ్ఞానం ఏమిటి అంటే నాకన్నా భిన్నంగా ఉండే జ్ఞానం అంతా చెప్తూ ఉన్నా సీ ద డిఫరెన్స్ ఇది వస్తు ఇది ఏమిటి అన్నప్పుడు మీకు జ్ఞానం ఉంది కనుక ఇది చెప్పమాలా స్వామీజీ అన్నారు ఇది ఇది ఏమిటి అన్నప్పుడు ఇది వాచ్యని మీరు చెప్పారు కనుక ఈ విషయంలో మీకు స్పష్టత ఉంది అదే మన దగ్గరకు వచ్చేటప్పటికీ వస్తువు వస్తు జ్ఞానం ఒక విధంగా ఉండడం లేదు నేను ఒక విధంగా ఉన్నాను మరొక విధంగా తెలుస్తూ ఉన్నాను కాబట్టి వస్తుతంత్ర విషయానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టత లేనట్టుగా ఇంకొద్ది మీరు దీన్ని కొద్ది చావడం ఎవరికీ ఇష్టం లేదు చూద్దాం అట్లా చావడం ఎవరికి ఇష్టం లేదు చావకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఒకవేళ నేను చనిపోకూడదు అని ఎవడైనా ఒక అభిప్రాయపడ్డాడనుకోండి అలాంటి వాడు పుట్టకుండా ఉండాలి పుట్టింది ఏదైనా నశిస్తుంది అనే ధర్మంతో కొనసాగేటువంటి ఈ ప్రపంచంలో పుట్టి జాతస్య మరణం ధ్రువం ఏది పుడుతుందో కాలంలో అది కాలంలో నశించిపోతుంది ఇది ఈ ప్రపంచంలో ధర్మం అటువంటి ధర్మాలు కలిగినటువంటి ప్రపంచంలో పుట్టి నేను చావకుండా ఉండాలి అన్నాడు అనుకోండి ఎలా చావడం అంటే అంతం కావడం అంతరించడం అంతరించడం ఎవరికీ ఇష్టం లేదు అంతరించడం ఎవరికి ఇష్టం లేదు అంతరు తాగడం లేదు పైగా నేను అంతరించడం నాకు ఇష్టం లేదు అది వేరే విషయం కానీ నేను అనంతంగా ఉంటే బాగుండు అనే ఆశ కూడా నా దగ్గర ఇది చూడండి ఎట్లా ఉంది అంతరించకపోవడం అది వేరే విషయం కానీ నేను అనంతంగా ఉండాలి అని ప్రతి మనిషి అభిలషిస్తూ ఉండాడు ఆశిస్తూ ఉండాడు చూడండి వస్తుతంత్రంలో ఒక క్లారిటీ లేదు ఇక్కడ స్పష్టత లేదు నేను అడుగుతున్నా అయ్యా నేను అంతరించను అంతరించకూడదంటున్నావు ఓకే ఒప్పుకుంటున్నా ఇంతకు నువ్వు అంతం కలిగిన వాడివే అనంతావే డైరెక్ట్ క్వశ్చన్ అంతరించేవాడివే లేక అనంతంగా ఉండేవాడివే చెప్పు స్వామీజీ ఏదైనా అనుభవంలో నుంచే చెప్పాలి కనుక పుట్టిన ప్రతి మనిషి ఈ ప్రపంచంలో గతిస్తూ ఉండరు కాబట్టి నేను కూడా పుట్టాను కనుక నేను కూడా అంతరిస్తాను కనుక నేను అంతరించేవాణ్ణి ఎస్ అలా నిర్ణయానికిరా నేను చనిపోయేవాడిని నిర్ణయానికిరా ఇంక నీకు బాధే లేదు ఓకే కన్ఫర్మ్ చేసుకుంటావా నేను అంతరించేవాడిని ఇంకేం బాధే లేదు బాధ ఎక్కడొస్తుందో తెలుసా నేను అంతరించకూడదు అనంతంగా ఉండాలి అంటున్నారు ఇది ఇది ఘర్షణ కనుక నువ్వు అంతరించేవాడివే కనుక అయితే నువ్వు ఎప్పుడూ అనంతం కాలేవు అంతరించేది ఏది అనంతం కాలేదు ఎందుకని అనంతం ఏది కూడా పరిమితంగా ఉండదు పూర్ణమైనటువంటిది అనంతం అంటే అనంతం లేనటువంటిది ఒకటే ఏకం అది ద్వితీయం రెండు కానిటువంటిది అదే అనంతం కనుక నువ్వు అనంతం కలిగిన వాడివే గనక అయితే నేను అనంతంగా ఉండాలి అని ఆలోచించడానికి అవకాశం లేదు ఎందుకని నువ్వు ఆలోచించినా నువ్వు అనంతం కాలేవు స్వామీజీ నేను అనంతాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా తెలుసా నువ్వు కోరుతూ ఉన్నావు గనక నేను అనంతంగా ఉండాలి నేను ఎప్పుడు మరణించకూడదు అనేటువంటి కోరిక నీలో కదిలింది గనక అది అనేది కనుక ఒకటి లేకపోతే నీ కోరిక కదిలేందుకు అవకాశం లేదు కాబట్టి అనంతం అనేది ఏదో ఉండబట్టి దానిని పొందాలి అని నీకు అనిపిస్తూ ఉంది గనక నువ్వు అనంతానివేనేమో లేకపోతే ఆలోచన కదిలేందుకు అవకాశం లేదేమో పాయింట్ ఇప్పుడు మన ముందు రెండు ఉన్నాయి చూడండి ఇక్కడే క్లారిటీ పోయేది నువ్వు అంతం కలిగిన వాడివే లేక అనంతానివే నేను అంతం కలిగిన వాడిని అయితే అనంతం కాలేవు నీ ఆశ్రమం వదిలేయి మర్చిపోయి కా లేదు స్వామీజీ తృప్త భవిష్యామి ఎప్పుడు నా హృదయంలో అది కదులుతూనే ఉంది నేను అనంతమై తీరాల్సిందే ఓకే నువ్వు అనంతం కావాలనుకుంటున్నావు కదా అయితే నువ్వు అనంతమయ్యే ఉండాలి అనంతమైనది ఒకటి ఉండాలి అనంతమనేది గనక ఒకటి ఉన్నదా దానికన్నా వేరుగా నువ్వు ఉండలేవు ఎందుకని అనంతం గనక ఎప్పుడైతే అనంతం ఉందో ఇన్ఫినిట్ దానికన్నా వేరుగా రెండో వస్తువు ఉంటే అది అనంతం కాదు మళ్ళీ కాబట్టి నువ్వు అది అయ్యే ఎప్పుడు ఆత్మబోధ ఉపన్యాసాలు వినకముందే ఈ ఆత్మబోధ ఉపన్యాసాలకు రాకముందే నువ్వు అనంతుడివే సార్ ఆత్మబోధ ఉపన్యాసాలు వింటూ ఉన్నప్పుడు నువ్వు అనంతుడివే ఆత్మబోధ ఉపన్యాసాలని సమాప్తం చేసిన తరువాత నువ్వు అనంతుడివే ఎందుకని అనంతం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు అపరిచ్ఛిన్నం కాలానికి పరిమితమైంది కాదు దేశానికి పరిమితమైంది కాదు మీకు తెలుసు అనంతానికి డెఫినేషన్ ఏంటి అనంత అంటే దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న కాబట్టి ఈ కాలంలో అంటే నేను ఉపన్యాసం అన్నీ అయిపోయి ఆత్మబోధ మీకు బోధించిన తర్వాత కాదు నువ్వు అనంతుడు అయ్యేది అలాంటిది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు అప్పుడు పుడుతుంది మళ్ళీ నేను సమాప్తం అన్న తర్వాత నీకు జ్ఞానం పుడుతుందని అర్థం అట్ల కనుక పుట్టేటట్లయితే ఆత్మ తర్వాత అది నశించిపోద్ది మళ్ళీ కనుక అనంతం అనేది పుట్టేది కాదు ఎప్పుడు ఉండేది ఇప్పుడు చూసావా నువ్వు అంతం కలిగిన వాడివే అనంతానివే అనంతాన్ని కోరుకుంటున్నావు కనుక అనంతమే నువ్వు కానీ నేను చచ్చేవాడిని అని బాధపడుతూ ఉన్నావు చూడు క్లాష్ స్పష్టత లేదు ఇక్కడ ఇది కాన్ఫ్లిక్ట్ ఇది సంఘర్షణ ఎవరికి నీలో నీకు సంఘర్షణ కనుక నువ్వు అనంతానివే అంటే అనంతం మోక్షం నువ్వు మోక్షరూపుడివే ఎప్పుడు ఎప్పుడూ నువ్వు నిత్యముక్తుడివే ఇది వెనకముందు కూడా నువ్వు ముక్తుడివి అయ్యే ఉన్నావు కాదు నువ్వు అయ్యే ఉన్నప్పుడు దాన్ని పొందేది ఏంటి పొందితే సాధ్యమవుతుంది లాస్ట్ ఉపన్యాసం పొందితే సాధ్యమవుతుంది అనంతం సాధ్యమా ఏంటది సిద్ధం సిద్ధవస్తు విషయం ఆత్మ సిద్ధవస్తు విషయం కాబట్టి నువ్వు సిద్ధవస్తువు సాధ్యం కాదు సాధ్యము అంటే ఇప్పుడు లేకుండా రేపు కలిగితేనే అది సాధ్యం ఒక కాలంలో లేకుండా మరొక కాలంలో కలిగితేనేది సాధ్యం అవుతుంది ఇట్లా సాధ్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక నువ్వు సిద్ధమే నువ్వు ఉన్నవాడివే అనంతంగా ఉన్నవాడివే మరి నువ్వు అనంతంగా ఉండేటప్పుడు నేను అనంతం కావాలని ఎందుకు అడుగుతున్నావు పోడం చేత తెలియకపోవడం చేత అది తెలియకపోవడం ఏమిటి అజ్ఞాన ఆత్మ సిద్ధవస్తు విషయత్యేపి జ్ఞాన సాధ్యం ఇది కాబట్టి ఆత్మ నీవు నువ్వు సిద్ధవస్తువే అయినప్పటికీ కూడాను సాధ్యంగా తెలుస్తూ ఉన్నావు ఎందుకని అజ్ఞానం ఉండడం చేత నీవు సిద్ధ వస్తువే అయినా అనంతం అయ్యే ఉన్నా నేను అనంతమనేటువంటి జ్ఞానము నీకు లేదు వస్తువు లేకపోలేదు వస్తు జ్ఞానం లేదు సీ ద పాయింట్ వస్తు తంత్రంలో వస్తువు వస్తు జ్ఞానము ఒకటే యథా వస్తువు తథా జ్ఞానం ఇప్పుడు యథా వస్తువు నేను ఎలాగైతే ఉన్నానో జ్ఞానం అలా లేదు నేను అనంతంగా ఉన్నాను కానీ అనంతం కలిగేటువంటి వాడిని అనుకుంటూ ఉన్నా కాబట్టి నా యొక్క ఉనికికి నాకు ఉన్న జ్ఞానానికి మధ్యలో అంతరం ఉంది ఈ అంతరం ఎవరు తీసుకొచ్చి పెట్టింది అజ్ఞానం ఎవరు తీసుకొచ్చారు దీన్ని అజ్ఞానం నేనుండి నిన్ను వేరు చేసింది ఎవరో కాదు అజ్ఞానం వెరీ వెరీ క్లియర్ అంతేనా ఇప్పుడు ఏం చేయాలి వస్తువుని పొందాలి అనంతమైన వస్తువుని కాదు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి దేనికి సంబంధించిన అజ్ఞానం ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోవాలి అంటే ఎలా సాధ్యం ఆత్మకు సంబంధించిన జ్ఞానం కలగాలి ఆత్మ బోధ ఆత్మన బోధ ఆత్మన బోధ కనుక ఆత్మ బోధ అనేటువంటి ఈ సమాసంలో ఈ కాంపౌండ్లో రెండు పదాలు ఉంటే మీకు రెండు అర్థాలు చెప్పాను నేను ఆత్మన బోధ నంబర్ టూ ఆత్మయేవ బోధ ఆత్మన బోధ ఆత్మజ్ఞానము ఎందుకని ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది కనుక ఆత్మజ్ఞానం కలిగితే ఆత్మజ్ఞానం తొలగిపోతుంది కాబట్టి ఆత్మజ్ఞానం ఆత్మన బోధ అది ఇప్పుడు నేను చేస్తూ ఉండేది కానీ ఆత్మ ఆత్మజ్ఞానము వేరా ఆత్మయేవ ఆత్మజ్ఞాన స్వరూపం ఎందుకని వస్తుతంత్రం క్లియర్ వస్తుతంత్రం యథా వస్తు తదా జ్ఞానం యథా ఆత్మ తధ ఆత్మజ్ఞానం యథా ఆత్మ తదా ఆత్మజ్ఞానం ఆత్మకి ఆత్మజ్ఞానానికి తేడా లేదు గనక ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసంగా జ్ఞానం కావాలి ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోవడానికి ఆత్మ జ్ఞానం కలగాలి అదే ఆత్మ బోధ ఆత్మన బోధ ఆత్మయవ బోధ కనుక ఆ జ్ఞాన నివృత్ర్థం ఆత్మదర్శనార్థం ఇదం ఆత్మబోధ విధీయతే క్రియతే ఇది కాబట్టి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎందుకు చెప్తున్నాము అజ్ఞాన నివృత్ర్థం అజ్ఞాన నివృత్ర్థం అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసంగా ఆత్మదర్శనార్థం ఏదైతే ఆత్మ ఉందో అనంతంగా దానికి సంబంధించిన దర్శనం సాక్షాత్కారం అది ఏమిటో దానికి సంబంధించిన జ్ఞానం కలగడానికి ఆ జ్ఞాన నివృత్యర్థం నివృత్ర్థం ఆత్మదర్శనార్థం ఇదం ఆత్మబోధ విధీయతే ఇదం ఆత్మబోధ విధీయతే క్రియతే ఆత్మబోధని చెబుతున్నాం ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఏమి లేదు ఇక్కడ మనం చేయాల్సింది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి ఇది ఆత్మజ్ఞానం జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి కనెక్షన్ సెకండ్ శ్లోకా జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి జ్ఞానానికి ఏంటి శాస్త్ర పరిభాషలో జ్ఞానాన్ని ఏమంటాం ప్రమా కదా ప్రమాకరణం ప్రమాణం జ్ఞానం కలగాలంటే ప్రమాణం ఉండాలి ప్రమాణ విచారం జరగాలి ఏం జరగాలి ప్రమాణ విచారం అదే శాస్త్రం శాస్త్రం ఇప్పుడు మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నామో తెలుసా శాస్త్రాధ్యయనం ఇది ప్రమాణ విచారం ప్రమాకరణం ప్రమాణం జ్ఞానాన్ని కలిగించేది ఏదో అది ప్రమాణం కనుక శాస్త్రం ప్రమాణం ఇటువంటి దాన్ని ప్రమాణ విచారం మనం చేస్తూ ఉన్నాం గురుముఖత జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి గురు సన్నిధిలో కూర్చొని నాకు తెలియనటువంటి జ్ఞానాన్ని నాకు లేనిటువంటి జ్ఞానాన్ని నాకు లేని వస్తువును కాదు నాకు లేని వస్తు జ్ఞానాన్ని వాళ్ళర్థం చేసుకోండి ఏ గురువు కూడా తనకు లేని ఆత్మను ఇవ్వలేడు ఉన్నదే ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం లేదు అది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుతంత్రం ఫెయిల్ అయింది ఇక్కడే కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి జ్ఞానం ఎలా ఇస్తాడు ప్రమాకరణం ప్రమాణం కనుక ప్రమాణం ద్వారానే ఇవ్వాలి శాస్త్ర ప్రమాణం ద్వారానే ఇవ్వాలి గురువు శాస్త్రాన్ని బోధించాలి ఇంతకన్నా మరో విధంగా జ్ఞానం వచ్చే అవకాశమే లేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కనుక ప్రమాణ విచారం గురుముఖత చేయాలి గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి శిష్యుడు ఎలా ఉండాలన్నప్పుడు ఫస్ట్ శ్లోకం మనం చూసేశాం ఎందుకో తెలుసా వాడు అర్హుడై ఉండాలి అధికారి అయి ఉండాలి అధికారికే అందుతుంది రూపాలను చూడ్డానికి కళ్ళు ప్రమాణంగా ఉన్నాయి రూపాలు కళ్ళకు అందుతాయి శబ్దాలు చెవులకు అందుతాయి జ్ఞానం బుద్ధికి అందుతుంది ఇక్కడ జ్ఞానం కలగాల్సింది ప్రమాణ విచారంలో కలగాల్సింది జ్ఞానం ఈ జ్ఞానం బుద్ధికి అందుతుంది ఎలాంటి బుద్ధికి శుద్ధ బుద్ధికి కాబట్టి గురువు దగ్గర ప్రమాణ విచారం చేసేటప్పుడు గురుముఖత శాస్త్రాన్ని అందుకోవాలని కూర్చున్నటువంటి విద్యార్థికి జ్ఞానం కలగాలి అంటే వాడి బుద్ధి శుద్ధిపడి ఉండాలి తపోబిహిక్షణ పాపానాం శాంతనా వీతరాగిం ముముక్షూనాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే కనుక తపోబిహిక్షణ పాపానాం తపస్సు ద్వారా పాపాలన్నీ కల్మషాలన్నీ కూడా మనసులో పోగొట్టుకున్నటువంటి వాడు శాంతా ఎప్పుడైతే ఆ కల్మషాలన్నీ పోయినాయో బురద నిర్మలంగా ఆ విధంగా విశుద్ధంగా ఉండేటువంటి ప్రసన్నంగా ఉండేటువంటి శాంత చిత్తుడు వీత రాగిం రాగం నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి దేవుడు కూడా కావాలి ఆత్మ కూడా కావాలి కుదరదు సార్ వీత రాగిం అంటే వాడు విరాగిగా ఉండాలి విగత రాగ విరాగ విరాగస్య భావ వైరాగ్యం తపోవి క్షీణపాపానం అన్నప్పుడే వాడు వివేకం కలిగి అందువల్లనే తపస్సు చేస్తూ వాడు డబ్బు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేయడం లేదు ఈ ప్రపంచంలో జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు వివేకం కలిగి ఉన్నాడు వివేకం ఉన్నటువంటి వాడికి వైరాగ్యం ఉంటుంది వీత రాగి విరాగస్య భావ వైరాగ్యం చాలా ఇంపార్టెంట్ అది ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్నవి జీవితంలో చాలా పెద్ద పెద్దవిని కోల్పోయేటట్టు చేస్తాయి ఏది ఉన్నా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోగొట్టుకున్నారో తెలుస్తుంది మళ్ళీ తిరిగి రావాలంటే రావచ్చు రాకుండా పోవచ్చు చాలా అద్భుతమైనవి మన దగ్గర ఉంటాయి రాముడు దగ్గర ఉన్నంతవరకు సీతామ్మకి తెలిసే రాలేదు దూరం అయిన రోజు తెలిసింది పోగొట్టుకున్నది ఏంటో తిరిగి పొందడానికి మళ్ళీ ఎంత బాధపడవలసి వచ్చిందో అనుకున్నది తేలిక కాదు ఒక వస్తువుని పారేసుకోవడం తేలిక దాన్ని వెతకి పట్టుకోవడం అనేటువంటిది అంత తేలిక అనేటువంటి పని కాదు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మిస్ అయిపోతూ ఉంటాం మనం ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన ఒక ప్రతిరోజు ఎవరు లేరు తాను తన భార్య ఉన్నారు భార్య కూడా తెచ్చిపోయింది కావలసినంత ఆస్తి జమీందారు కావలసినంత ఆస్తి ఆ గ్రామంలో ఒక్కడే కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూర్చొని తిన్నా కూడా సరిపోతుందేమో అంత ఆస్తి ఆ రోజుల్లో ఉదయాన్నే లేస్తాడు ఒక గుర్రం ఎక్కుతాడు అశ్వారుడైపోతాడు కొద్ది దూరం పోయిన తర్వాత గుర్రం నాపుతాడు ఇప్పుడులాగానే వాకింగ్ చేసేవాళ్ళకుంటే ఒక వాకింగ్ స్టిక్ ఉంది దానికి ఒక బంగారు పొన్ను కూడా ఉంది అది అలా తిప్పుకుంటూ పోతాడు చాలా దూరం మళ్ళీ వస్తాడు మళ్ళీ అక్కడి నుంచి గుర్రం ఎక్కుతాడు ఇక్కడికి వస్తాడు ఇలా జరుగుతూ ఉన్నది కానీ ఆ ఊరు పక్కనే కొండ ఉంటాయి కొండలు బాగా ఎక్కువగా వరుసగా ఉంటాయి వాటిని దివికొండలు అంటారు దివికొండలు అని ఎందుకన్నారంటే దివి అంటే స్వర్గం ఇవి స్వర్గానికి సంబంధించిన కొండలని అర్థం కారణం ఏంటంటే దానికి సంబంధించిన ఇతివృత్తం ఒకటి ఉంది ఐతిహ్యం ఒకటి ఉంది అది వాస్తవం కాదో తెలియదు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఒక అభిప్రాయం కలిగి ఉంటారు ఈ కొండల్లో ఏదో ఒక గుహ ఉందని అది ఎక్కడుందో తెలియదు కొన్ని వందల కిలోమీటర్లు పోతా ఉంది ఆ కొండలో ఇక్కడ వీళ్ళ ఊర్లో కూడా ఉన్నది కానీ ఇది ఎక్కడో ఉందని ఆ గుహ ఎప్పుడో ఒక సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో అది ఓపెన్ అవుతుందని ఎక్కడో ఒక చోట ఒక్క ప్రదేశంలో అది ఓపెన్ అవుతుందట ఇల్లంతా ఉండినా తలుపు దగ్గరే మనం తెరిచినట్టుగా కొండ ఎంత ఉండినా ఒకచోట మాత్రమే అది ఓపెన్ అవుతుందట అక్కడ స్వర్గంలో ఏవైతే ఉన్నాయో అంతకన్నా మించినటువంటి భోగాలు ఐశ్వర్యాలు అమోఘమైనటువంటి రత్నాలు మణులు మాణిక్యాలు ఈ విశ్వంలో ఎక్కడ లభ్యం కానివి అక్కడ ఉన్నాయని అందుకని దివికి మించినటువంటిది ఆ ప్రదేశం అందుకని వాటిని దివికొండలో అంటూ ఉండేవాడు మరిది ఎప్పుడు ఓపెన్ అవుద్ది ఇంక అందరూ దాని మీదనే ప్రయోగాలు చేస్తూ ఉండరు కొందరు జీవితాలు అయిపోతూ ఉన్నాయి డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చిన అంజన వేసి చూసేవాళ్ళు ఎప్పుడక్కడ ఎక్కడ ఏ ప్రదేశంలో ఓపెన్ అవద్ది అని లేదు అనాదిగా ఇది ఒక ఐతిహ్యం నడుస్తూ ఉంది ఆ ప్రాంతంలో ఇతను వెళ్ళాడు తిరిగి వస్తూ ఉన్నాడు ఎక్కడైతే గుర్రాన్ని ఆపాడో గుర్రం ఆపి కొద్ది దూరం వెళ్ళి నడిచి వాకింగ్ చేసి ఆ స్టిక్ పట్టుకొని మళ్ళీ వచ్చి గుర్రం ఎక్కి తిరుగుతాడు ఇంటికి రిటర్న్ అవుతాడు తీరా వచ్చి ఆ గుర్రాన్ని ఇలా తీసుకొని ఎక్కాడు ఓపెన్ అయిపోయింది ఎదురుగానే ఉంది కొండ ఎదురుగానే ఓపెన్ అయిపోయింది ఒక ఇరవై అడుగుల ఎత్తున కనపడతా ఉంది ఒక పది అడుగులు ఒక పదిహేను అడుగులు వెడల్పు కనపడతా ఉంది ఇతను చూచే టైంకి ఏమో పోయేటప్పుడు కనపడలేదు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడుగా ఉంది అంటే ఇప్పుడే ఓపెన్ అయ్యిందని అర్థం అరే రేరేరేరేరేంటి ఇది ఈ కాంతి ఏంటి లోపలేంటి ఎట్లా ఉంది ఏంటి అని అని చెప్పేసి ఓహో ఇది ప్లేస్ ఇంతకాలంగా ఏదైతే మన వాళ్ళు అనుకుంటున్నారో ఆ ప్లేస్ ఇదే కాబట్టి నేను లోపలికి వెళ్ళి అని తెచ్చుకుంటాను ఏంటో అని అభిప్రాయపడి ఆ అక్కడ వదిలి వెళ్ళాడు లోపలికి వెళితే ఏమీ అర్థమే కావడం ఒక్క అడుగు మాత్రానికి ఉండేటువంటి మనుల్ని కనుక పోగు చేసుకుంటే అమెరికా చాలా చిన్నది అయిపోతూ ఉంది ఐశ్వర్యం అటువంటివి కనపడతా ఉండే ఆయన తొందర తొందరగా ఎందుకని ఐతిహ్యంలో వినుండారు అలా ఎప్పుడో ఓపెన్ అవుతుంది కొంతకాలం ఉంటుంది మళ్ళీ ముసుకుపోతుందని ఎక్కువ కాలం ఉండదని కాబట్టి తొందరగా తీసుకొని రావాలి కనుక అవన్నీ కూడా వేసుకొని తొందర తొందరగా తీసుకొచ్చి బయట వేసి తొందర తొందరగా తీసుకొచ్చి బయట వేసి తన పైన ఉండేటువంటి శాల్వా తీసి అదంతా కూడా కట్టి దాన్ని మళ్ళీ గుర్రం దగ్గర పెట్టుకొని ఇప్పుడు అనుకుంటాడు ఓ ఇంత ఇంకా కొద్ది తెచ్చుకుంటాం ఇంకా కొద్ది తెచ్చుకున్నాడు అంతా కలిసి ఒక మూట కట్టి గుర్రం మీద పెట్టాడు అవి చాలే ఇంకా వెళదాం సరేనా చాలు ఇంకా జనాన్ని తీసుకొని నాకు కావాల్సినంత ఉంది నేను ఉండేది ఒక్కడిని ఆశ పెద్దది ఆస్తి పెద్దది ఆశ ముందు ఆస్తి చాలా చిన్నదైపోయింది కాబట్టి ఇది చాలు ఇంకా జనాన్ని అని అనుకొని బయలుదేరబోయే ముందు ఆ కర్రండ్ల వాకింగ్ స్టిక్ బంగారు పొన్నేసి ఉన్నాడే అది లోపల పెట్టేసి వచ్చాడు రెండు చేతులు తెచ్చుకొని రావడం ఇప్పుడు అనుకుంటాడు అది చాలా కాలంగా నాకు కలిసి వచ్చింది దాన్ని పట్టుకొని నడవడం వల్లనే ఇది కూడా ఓపెన్ అయ్యింది ఇది ఐతిహ్యంలో లేదు ఈయన బుద్ధిలో ఉంది అర్థమవుతుందే కాబట్టి ఆ పొన్ను ఉండేది ఉండడం వల్లనే ఆ కర్ర ఉండడం వల్లనే ఇది నాకు ఓపెన్ అయింది అని అభిప్రాయపడి అది తెచ్చుకోవాలి మళ్ళీ లేకపోతే ఇయో నువ్వు పోతాయేమో అదృష్టం వాడుంటే ఎట్లా భాగ్యం అక్కడ ఉండే అదృష్టం అక్కడ ఉంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు అంతే మళ్ళీ రాలేదు మళ్ళీ రాలేదు ఎందుకో తెలుసా కేవ్ క్లోజ్ అయిపో ఆ గ్రామస్తులు ఏడి జమీందారులు ఏడేని తర్వాత వచ్చి చూస్తే ఆయన గుర్రం ఉంది ఆయన గుర్రం మీద అమూల్యమైనటువంటి ఈ ఐశ్వర్యం ఉంది వాళ్ళకి అర్థమైపోయింది ఇది మామూలు ఐశ్వర్యం కాదు ఇది ఓహో ఎక్కడ ఓపెన్ అయింది తనంతా తను ఓపెన్ చేయాలి మనం తొవ్వేదేం కాదు అదేమి మనం తొవ్వడానికి అవకాశం లేదు దానికంటే తనది ఓపెన్ కావాలి ఎక్కడ ఓపెన్ అయ్యిందో తెలియదు సరేనా మరి ఏమయ్యాడు ఇతను ఏమయ్యాడు ఇతను సంవత్సరం రోజులు చూచారు భాగ్యం అక్కడే పెట్టుకోను ఆస్తులంతా అట్లాగే ఉండే ఇది ఆ భాగ్యం గనక ఇంకా రాడనుకొని అందరు అనుభవించారు ఇది జరిగింది అర్థమవుతుంది తనకు కావలసినంత ఆస్తుంది ఇప్పుడు ఆ గుహలో నుంచి కావాల్సింది తెచ్చుకున్నాడు అంతా పెట్టుకున్నాడు ఆ చిన్న కర్ర కోసం అంతా పోగొట్టుకున్నాడు జీవితంలో వీత రాగి రాగము మనిషిని ఎక్కడికి తీసుకోపోతుందో తెలియదు అది చాలా పెద్ద రాగం అది అది జన్మజన్మాలకి ఈడ్చుకుంటూ పోతూ ఉంటుంది ఈ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించిన వాడు వీతరాగినాం విరాగి వైరాగ్యం కలిగినటువంటి వాడు ఇవి ఇలాగే కొంపముంచుతాయనే బాగా తెలిసినటువంటి వాడు అందుకని వాటి వెంట పడాడు అటువంటి వాడు ఆ విరాగి ఎవరో వీతరాగిం ముముక్షుణాం మోక్షమే భూయాతి తీర్చ నాకు మోక్షం ఒక్కటే కావాలి మరొకటి కాదు అనుకునేటువంటి వాడికి అయం అపేక్ష ఆత్మబోధ విధీయతే క్రియతే అర్థ అటువంటి వాటి కోసం ఆత్మబోధ చెప్పబడుతుంది సెకండ్ శ్లోకం మరి అలాంటప్పుడు ఎందుకు ఆత్మబోధ చెప్పాల్సి వస్తుందండి ఇంకేదన్నా చేయకూడదు అమర్షదు ఈ కాలంలో అయితే చాలా రెలవెంట్ క్వశ్చన్ టీవీలు చూస్తే ఇంకా రెలవెంట్ ఆత్మజ్ఞానమే ఎందుకు ధరించడానికి ఇలా మాట్లాడుతున్నారు కదా జన విచిత్రం ఏంటంటే ఈ ఏంటో ఆ ఉపనిషత్తులు భగవద్గీతలు అవన్నీ మనకు అవే అర్థమవుతాయా చస్తాయా మీరు ఇంతకాలం విన్నారు మీకు ఏమర్థం ఇది ఒకటి అండి అంటే మీరు ప్రమాణం చెప్పేవాడు కదా ప్రమాణం వినేవాడు ప్రమాణం వాడు ఏదో చెప్పేవాడి దగ్గరకు రమ్మంటే తెలిపోద్ది అర్థమవుతుంది విని మర్చిపోయే వాడి దగ్గర పోయి ఏమైనా ఇంతకాలం విన్నావు నువ్వేం సాధించావు కనుక ఏముంది అదంతా కూడా దట్ ఇస్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఏంటి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అదేముందా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అదే నాలెడ్జా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఎక్కడ ఉండేది ఇంటలెక్చువల్ కదా ఈస్ దేర్ ఎన్ని జంటల్ నాలెడ్జ్ ఇడియట్స్ ఎందుకంటే వాడు మాట్లాడే మాటకు అర్థం కూడా వాడికి తెలియదు నాలెడ్జ్ ఉంది కానీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ లేదు కొన్ని కొన్ని పదాలు పేపర్ కాగితాల లాగా ఉంటాయి అర్థమవుతుంది పేపర్ కాగితాల లాగా అలా ఉంటాయి ఎందుకని జ్ఞానం లేదు కనుక మరి ఏం చేయమంటావు అయ్యా నాకు మోక్షం కావాలి నాకు దుఃఖం పోవాలి ఏం చేయమంటావు నాకు కూర్చొని ధ్యానం చేస్తురా ధ్యానం చేస్తే ఏమొస్తే మోక్షం వస్తుంది అయిపోయి ధ్యానం వల్ల మోక్షం రాదు పూజ చేస్తూ రా పూజ వల్ల రాదు గుండు చేసుకుంటే రాదు గడ్డం పెంచితే రాదు కుదరదు సార్ ఇవన్నీ ఏం ఓపెన్ గా మాట్లాడుతున్నావా లేకపోతే ఏమన్నా టీవీ ముందు కూర్చొని మాట్లాడేది ఎవరు స్వామీజీ కాదు శంకర స్వామీజీ కాదు మాట మాట్లాడేది శంకర సీ ద నెక్స్ట్ శ్లోక కనెక్షన్ బోధోన్య సాధన్ని భోహిక్ష పాకస్య జ్ఞానం సిద్ధ్యైన్ వినా మోక్షోన సిద్ధ్యత కాదు జ్ఞానం వినా మోక్షో సిద్ధ్యతి అది జ్ఞానం తప్ప మోక్షం రావడానికి మరొక మార్గమే లేదు జ్ఞానం వినా జ్ఞానం లేకుండా మోక్ష సిద్ధ్యే నా మోక్షం లేనే లేదు ఇంకేదన్నా రావచ్చు మోక్షం మాత్రం రా ఇప్పుడు ఆత్మబోధ విధీయతే ఆత్మబోధం ప్రారంభిస్తున్నాం అధికారికి కదూ బోధ అంటే జ్ఞానం బోధ లైన్ చూడండి అన్య సాధనేభ్యీ హీ ఇంపార్టెంట్ బోధ అన్య సాధనేభ్యోధ సాక్షాత్ మోక్ష సాధనం నెక్స్ట్ చూస్తుంటే అర్థం అన్యసాధనేభ్యి బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం అక్కడ చూడండి హి ఎస్మా ఎందువల్లనంటే అది పాయింట్ యస్మాత్ అంటే ఎందువల్లనంటే ఎందువలనగా ఏంట ఎందువలనగా ఆత్మబోధ విధీయతే అయ్యా నీకు ఆత్మబోధ చెప్తున్నా ఎందుకు చెప్తున్నావయ్యా నాకు ఆత్మబోధ హి ఎస్మాత్ ఎందువల్లనంటే మోక్షానికి ఇది ఒక్కటే సాధనం గనక పో అదే అది హియస్మాత్ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి చోటే ఉంది ఎందువల్ల చెప్తున్నాను తెలుసా నీకు ఆత్మబోధ ఎందుకు చెప్తున్నానో తెలుసా ముముక్షుణ నువ్వు ముముక్షువు గనక నాకు మోక్షం కావాలి అని అడుగుతూ ఉన్నావు గనక మోక్షం కావాలంటే మోక్షం అనేది ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి కనుక వస్తుతంత్రం ఈ జ్ఞానం ఆ మోక్షం రెండు వేరు కాదు కనుక జ్ఞానం కలిగితే ఆ మోక్షం ఏది తెలుస్తుంది గనక కాబట్టి నీవు అనంతుడు అయ్యి ఉండి నా నేను అనంతిని కావాలి అంటున్నావు అంటే అజ్ఞానంలో ఉన్నావు నువ్వు అనంతరమే లేనిటువంటి జ్ఞానం నీకు లేదు కాబట్టి నీకు జ్ఞానం ఇవ్వడం మార్గమే కానీ మరొకటి కానీ కాదు గనక బోధ జ్ఞానం బోధ అంటే జ్ఞానం తెలుసు కదా ఆత్మబోధ ఆత్మన బోధ ఆత్మన జ్ఞానం బోధ అన్యసాధనేభ్యి అన్య సాధనేభ్య అన్య సాధనాన్ని అన్యసాధనాన్ని అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి వాటిలో బోధ జ్ఞానం సాక్షాత్ పరమం మోక్ష ఏక సాధనం పరమం సాధనం సాక్షాత్ డైరెక్ట్ సాక్షాత్ కాబట్టి అనేకమైనటువంటి సాధనలు ఉండొచ్చు కానీ అన్యసాధనేభ్యన్యసాధనాన్ని అనేకమైనటువంటి సాధనలు స్వామీజీ అన్యసాధనాన్ని అంటే ఏంటి అనేక సాధనలు అంటే జపం ధ్యానం పూజ యోగం సంకీర్తన ఇవన్నీ సాధనలు అన్య సాధనా ఇవి కూడా సాధనలే కారణాలే మీకు తెలుసు బాగా ఇంకా నేను డీప్కి వెళ్ళాల్సిన అవసరం ఇవన్నీ సాధనలే జ్ఞానము పరమం సాధనం సాక్షాత్ ఏక సాధనం జ్ఞానానికి ఇవి సహకరిణ ఆ జ్ఞానానికి ఇవి సహకరిస్తాయి మోక్షానికి మాత్రం ఇవి ఏవి ఉపకరించవు జ్ఞానాన్ని పొందడానికి ఏ అధికారత్వం అయితే నీకు ఉండాలనో ఏ అర్హత అయితే నీకు కావాలనో అటువంటి అర్హతను సాధించడానికి బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి చిత్తశుద్ధయ ఏ కర్మ నాతో వస్తువు పబ్ధాయి వస్తువును కాదు చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి హృదయాన్ని వినిర్బలంగా మార్చుకోవడానికి వీటికి ఇవన్నీ సహకరిస్తాయి స్వామిజీ ఒకవేళ హృదయం శుద్ధి లేకపోతే జ్ఞానం నిలవదు సార్ కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ జపం చేయాలి బాగా అర్థం చేసుకోండి జపం చేయాలి ధ్యానం చేయాలి పూజ చేయాలి సంకీర్తన చేయాలి యోగాన్ని అనుష్ఠించాలి కానీ వీటిలో ఏ ఒక్కదానివల్ల డైరెక్ట్గా మోక్షం రాదు మోక్షాన్ని పొందడానికి ఏ జ్ఞానం అయితే నీకు కావాలో ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇవి సహకరిణి కాబట్టి హీ యస్మాత్ ఎందువల్ల నేను బోధనే నీకు చేయాల్సి వస్తుందంటే బోధ అన్య సాధనేభ్య సాక్షాత్ మోక్ష ఏక సాధనం పరమం సాధనం ఇప్పుడు అర్థమవుతుంది అన్య సాధనేభ్యోహి అన్యసాధనేభ్యి బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి అందువల్ల సాంప్రదాయక బోధ అందాలి ప్రతి మనిషికి లేకపోతే డేంజర్ అనర్హుడు అనుకోండి వాడికి సాంప్రదాయక బోధ కూడా పనిచేయదు వాడికి అది కూడా నిరుపయోగంగా కనపడతాయి అది వాడి దురదృష్టం ఇది ఇంతకుముందు కేవలం ఎంటర్ అయ్యాడే అట్లాంటి వాడు అయ్యా మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి ఆత్మజ్ఞానం కలగాలి అంతవరకు బాగుంది కదూ కానీ తర్వాత ఏం చెప్తారో తెలుసా నువ్వేమిటో నీకు తెలియాలి గనక నువ్వెవరు ఆలోచన చేయంటాడు ఇది డేంజర్స్ కోహం కోహం కోహం కోహం అహం కహ నేను ఎవరు హూ యా మై నేనెవరు నేనెవరు నేనెవరు కోహం అనేది ధ్యానం అనుకుంటున్నారు కోహం అనేది ధ్యానం కాదు విచారం చేయాల్సిన విషయం అహం కహ దానికి రమణ మహర్షిని పెట్టేస్తారు రమణ మహర్షి ఎవరు పోయినా నేనెవరో తెలుసుకో అన్నాడు నువ్వెవరో తెలుసుకోమన్నాడు అంటే ఈయన ఒక చెట్టు కింద నేను ఎవరో తెలుసుకో చెట్టు కూర్చుంటే ఏమవుతుంది పుట్టలు పెరుగుతాయి పాపపు గుట్టలు దొరికేది ఎట్లా గుట్టలు తొలగేది ఎట్లా గురుముఖత నువ్వు విచారం చేయాలి అహం అహం శబ్దార్థం ఇప్పుడు మనం చూచాం కదా అహమంటే ఏంటో అహం బ్రహ్మస్మి బ్రహ్మ అహం అస్మి అయ్యున్నాను ఎట్లా తత్వం అసి తత్ థం అసి తత్పద నిర్దేశం త్వంపద నిర్దేశం అసి పదనిర్దేశం ఎంతెంత ఎన్ని వందల ఉపన్యాసాలు జరిగాయి ఇక్కడ వాటి మీద ఒక్కొక్క దాని మీద బ్రహ్మసూత్ర భాష్యం చూచినప్పుడు ఉపనిషత్తులు చూసినప్పుడు మీరు చూచారు అంత విచారం చేస్తే నువ్వు తెలుస్తుంది కాబట్టి అది విచారం చేయాల్సిన విషయం ధ్యానం చేయాల్సిన విషయం కాదు కాబట్టి కోహం నేనెవరు ఇది కూడా ప్రమాణ విచారం శాస్త్రాన్ని నువ్వు విచారిస్తే నీకు అర్థమయ్యేది కానీ నువ్వు కూర్చొని ధ్యానం చేసే విషయం కాదు ఇది సోహం అనేది కూడా అహం ఏమిటో ఆ శబ్దార్థం ఏంటో సహ అంటే ఏంటో ఈశ్వర ఈశ జీవయోహ వేషదేవిద సత్వ స్వభావత వస్తు కేవలం ఇది ఎలాగో తెలుసుకోవాలి ఇది గురువు చెబితే అర్థం కావలసినటువంటి విషయం ధ్యానం అంటే ఏంటి సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపార అంతేనా దీనివల్ల ఎట్లొస్తుంది మనసులో నడిచేటువంటిది ధ్యానం ఎందుకంటే ఇవన్నీ కూడా తయారైపోయినాయి ఇప్పుడు ఇంద్రియాన్ని బాహ్యకరణాన్ని మనోబుద్ధి అహంకార చిత్తాన్ని అంతఃకరణాన్ని అంతే కదా ఇంకేముంది కాబట్టి భాష్య విషయంలో చేసేటువంటి సాధనలు కర్మయోగం ద్వారా ఉంటే కర్మేంద్రియాల ద్వారా ఆంతరంగికంగా నువ్వు చేసేటువంటి అంతరంగ సాధన ఏదైతే ఉందో అది ధ్యానం సద్గుణ బ విషయ మానస వ్యాపార ఇది చిత్తశుద్ధి కోసం అంతే ధ్యానం వల్ల మోక్షం అని ఎక్కడ చెప్పలేదు జ్ఞానాత్ మోక్షాయితి ధ్యానాత్ మోక్షాయితని ఎక్కడ ఉపనిషత్తులు చెప్పలేదు ధ్యానం వల్ల మోక్షం రాదు ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది కనుక ధ్యానం కూడా అన్య సాధనానికి లోకొస్తుంది అన్య హి అన్య సాధనేభ్యి అన్యసాధనేభ్యోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం డైరెక్ట్ అదొక్కటే జ్ఞానం ఒక్కటే ఎందుకని నువ్వు అది అయ్యే ఉన్నావు సార్ నువ్వు అనంతంలో వేరుగా లేవు అది అయ్యే ఉన్నావు దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేదు నీ నుండి నిన్ను వేరు చేసేది అజ్ఞానమే కనుక అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి గనక ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది ఆత్మకు సంబంధించిన జ్ఞానం కనుక కలిగితే ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోతుంది కనుక ఆత్మబోధ విధీయతే సాక్షాత్ మోక్ష ఏక సాధనం క్లియర్ కనుక మోక్షం కనుక నీ స్వరూపం కాకపోతే ఇది కూడా అర్థం చేసుకోండి మోక్షం కనుక నీ స్వరూపం కాకపోతే ఒక కర్మ ద్వారా గనక నువ్వు మోక్షాన్ని పొందేటట్లయితే ఆప్యం వా ఉత్పాద్యం వా గత ఉపన్యాసం చూసారు కదా ఈ నాలుగే ఉన్నాయి ఈ నాలుగు ద్వారా కనుక నువ్వు ఆత్మను కనుక పొందగలిగేటువంటి అవకాశం ఉంటే కర్మ ద్వారా అప్పుడు ఏ సాధనైనా ఉపయోగపడుతుంది కానీ వస్తువు అక్కడే ఉన్నప్పుడు వస్తువు లభ్యమయ్యుండి సిద్ధ విషయం అయ్యుండి లేదు అనుకునేటప్పుడు వస్తు లేనిది వస్తువు జ్ఞానమే కానీ వస్తువు కాదు చీకటిలో ఉన్న వస్తువు లేనిది కాదు ఉన్నట్లు తెలియనిది కాబట్టి ఆత్మ లేనిది కాదు ఉన్నట్లు తెలియనిది ఇది తెలియాలి ఇది జ్ఞానం కనుక బోధ సాక్షాత్ డైరెక్ట్ మోక్ష ఏక సాధనం చూడండి ఎంత క్లియర్గా ఉందో ఒకవేళ కనుక అది క్షరం అయ్యేదైతే ఏదైనా చేసుకో పర్వాలేదు అప్పుడు మోక్షం కూడా క్షరం అవుతుంది మోక్షము కూడా క్షరమైతే దానిని పొందే ఫలమే సరే ఈ ప్రపంచంలో ఎన్నో పోగొట్టుకుంటున్నావు దాంట్లో కూడా నువ్వు ఒక్కొక్క దాన్ని పొంది వాటిని ఎట్లాగైతే పోగొట్టుకుంటూ ఉన్నాము క్షరం అయిపోతూ ఉన్నాయో నువ్వు మోక్షాన్ని పొందితే మోక్షం కూడా నశించేదే కనుకైతే కూడా అక్షరమైతే దానిని పొంది ఫలమేమి అక్షరమై అది స్థిరమైతే అక్షరమై అది స్థిరమైతే పొందే యత్నం ఎందుకని అక్షరమై అది స్థిరమైతే పొందేయత్నం ఎందుకని పోయేది లేదు వచ్చేది కాదు ఉన్నది ఉన్నట్లు తెలియాలి పోయేది లేదు వచ్చేది కాదు ఉన్నది ఉన్నట్లు తెలియాలి రామరామ జయ చమ రామ జయ సీతారాం చిట్కా చిట్కా ఏం చిట్కా రామచోగి చిట్కా చిట్కా కాబట్టి అనంతం మోక్షం ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావు నువ్వు పొందిన తర్వాత అది పొయ్యేదైతే దాన్ని పొంది ఏం చేసుకుంటావు ఇప్పటి వరకు పొందినవేదో అదొకటి అవుతుంది మళ్ళీ మోక్షం ఒకవేళ పోకుండా అనంతమైంది గనక దేశత కాలత వస్తుత అపరిచిన్న అది ఎప్పుడు ఉండేదని నువ్వు అనుకునేటట్లయితే దాన్ని పొందాల్సిన అవసరం ఏముంది కాబట్టి పోవడం ఉండడం కాదు ఉన్నది ఏదైతే ఉందో అలా తెలియాలి వస్తువు అది ఉన్నట్లు తెలియాలి ఉన్నట్లు తెలియడం అంటే వస్తువుకు సంబంధించిన జ్ఞానం కలగాలి వస్తుతంత్రం క్లియర్ క్లియర్ అంతే కనుక బోధ అన్య సాధనేభ్యి సాక్షాత్ మోక్ష ఏక సాధనం కాబట్టి ఇది కర్తవ్యం కాదు జ్ఞాతవ్యం కర్తవ్యం కాదు సార్ జ్ఞాతవ్యం అందువల్ల పాకస్య వన్హివత్ జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి నెక్స్ట్ లైన్ ఆ పాకస్య వన్హివత్ అట్లా పెట్టండి జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి జ్ఞానం వినా కాబట్టి వస్తువు వస్తు జ్ఞానం ఒకటే కనుక ఇది ఉన్నదే కనుక అనంతమే గనక ఈ అనంతమైనటువంటి వస్తువు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు దానికి సంబంధించిన జ్ఞానం అని కలగాలి జ్ఞానం కలగకపోతే వస్తువును పొందే ప్రశ్నే లేదు ఆ వస్తువే మోక్షం కనుక జ్ఞానం వినా జ్ఞానం కనుక లేకపోతే మోక్ష సిద్ధ్యతి నా మోక్షం సిద్ధించదు చూడండి బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం చూడండి అన్య సాధనే అన్ని సాధనలు ఎన్నైనా ఉండని అవన్నీ జ్ఞానాన్ని పొందడానికి నిన్ను శుద్ధి చేయడానికి ఉపకరిస్తాయి సహకారిణ ఉపకారిణ ఇవి సహకరిస్తాయి కానీ మోక్షానికి మోక్ష బోధ మోక్ష సాక్షాత్ మోక్ష ఏక సాధనం అదొక్కటే ఇప్పుడు ఇల్లు ఎంత ఉన్నా వెళ్ళేది ద్వారం దగ్గరికేనని ఇప్పుడు నా రూమ్లోకి వెళ్ళాలి ద్వారం ఒకటే ఆ ద్వారం నుంచే వెళ్తాం ఈ లోపల అక్కడక్కడక్కడక్కడ తిరిగి రావచ్చు ఆశ్రమం అంతా అర్థమవుతుంది ఇప్పుడు కృష్ణాలయానికి వెళ్ళాలనుకోండి ఇక్కడ పోతే ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది అక్కడ ద్వారం ఉంటుంది ఈ వీటిలో నుంచే రావాలి కాదని చెప్పడం లే జయగిరిధర ఆర్చిలో నుంచి పోవాలి అట్లా పోవాలి కానీ తీర అక్కడ గేట్ ఉంది దూచారా స్వామి కనపడడానికి అది మోక్షద్వారం అదే మోక్షద్వారం అట్లాగే అన్నీ నీకు సహకరించచ్చు కానీ సాక్షాత్ మోక్ష ఏక సాధనం జ్ఞానం ఏవా బోధ ఒక్కటే జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి చాలా క్లియర్ కథం ఎట్లా ఎందుకనంటే జిజ్ఞాసు నాం సుఖావ బోధాయ చక్కగా అర్థం కావడం కోసం ఉపమానాలు మీకు మొదట ఫస్ట్ లెక్చర్లోనే నేను చెప్పాను ఈ ఉప ఇది ముఖ్యంగా ఆత్మ పదవులో అద్భుతమైన విషయం ఏంటంటే చక్కగా అర్థమయ్యేటటువంటి ఉపమానాలు ప్రతి శ్లోకానికి ఇచ్చుకుంటూ పోవడమే ఇన్ని ఉపమానాలు ఎక్కడా ఇవ్వలేదు ఆచార్యులు ఈ పుస్తకంలోనే కనుక కథం ఎట్లా జిజ్ఞాసు నాం సుఖావ బోధయా జిజ్ఞాస జ్ఞాతం ఈచ్ఛ తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి జిజ్ఞాసు ఎవడైతే ఉన్నాడో మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు వాడికి సుఖంగా అర్థం కావడానికి ఒక ఉపమానం ఏంటో అది పాకస్య వన్హివత్ కాబట్టి ఈ శ్లోకంలో ఇప్పటివరకు మీకు అర్థమైంది ఏంటో తెలుసా అన్య సాధనేభ్య అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి కానీ బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం ఎందుకని జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్య శ్లోకంలో చెప్తున్నా నేను కాదు జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యథం ఎట్లా పాకస్య వన్హివత్ పాకస్య వన్హివత్ పాకం అంటే తెలుసు కదా వంట చేయడానికి పాకస్ వన్ అగ్ని వంట చేయడానికి అగ్ని ముఖ్య సాధనం ఏకైక సాధనం వంట చేయడానికి అర్థమవుతుంది పాకస్ సాక్షాత్ ఏక సాధనం వన్ని అగ్ని అంతేనా మోక్ష సాక్షాత్క సాధనం జ్ఞానం పాకస్ సాక్షాత్ ఏక సాధననం వన్ మోక్ష సాక్షాత్ ఏక సాధనం జ్ఞానాగ్ని ఓ ఇక్కడ మళ్ళీ ఆచార్యులు వారిని విమర్శిస్తూ ఉంటారు ఎవరు ఆచారాల వారిని విమర్శిస్తారంటే ఆచార్యులు వారి గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు ఆచార్యులు వారిని విమర్శించేది చదివి అర్థం చేసుకోలేని వాళ్ళు అర్థమవుతుంది గ్రంథాలు చదవడం వేరు అర్థం కావడం వేరు ఆయన అర్థం కావడం అంటే ఇంకా మోక్షమే కదా ఇంకేముంది శంకరాచార్య స్వామి అర్థం కావడం అంటే మోక్షమే ఇంకేముంది ఆయన అర్థం కావడం మోక్షం రెండు లేవు నా దృష్టి దిస్లిస్ పాకశ్యవన్ హివత్ వీళ్ళు చెప్పేది ఏంటంటే సరిపోలేదండి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సరిపోతే ఆయనకు సుఖావబోదాయని నీకు బాగా అర్థం కావడం కోసం ఉదాహరణ ఇచ్చాడు ఏం సరిపోలేదు నీకు చెప్పు చూడండి ఇప్పుడు ఇప్పుడు వంట చేసుకోవాలనుకో కిచిడి దాంట్లో ఏదో కీ ఉంది లేకపోతే చెడి అంతా దాంట్లో కూడా ఏదో కీవ్ ఉంది రుచి ఆ రుచే కీ లేకపోతే చెడి సినిమా ఏమంటే అన్నీ దాని కిచడీ కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయండి అవి ఏమంటాయ బియ్యం ఉంది ఆ తర్వాత కూరగాయలు ఉన్నాయి ఆ తర్వాత కొత్తిమీర ఉంది ఆ తర్వాత ఉప్పు ఉంది కారం ఉంది మిరియాలు ఉంది ఆ తర్వాత నెయ్యి ఉంది ఆ తర్వాత అవన్నీ ఉన్నాయి సార్ పాకశవన్నీవత్ అన్నట్టున్నాడు కదా ఇప్పుడు అగ్ని లేకపోతే ఏమి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అన్నీ పాకశ ఏక సాధనం అంటున్నాడు అవసరం లేదు సార్ లేదు ఇవన్నీ లేవు ఇప్పుడు నేను చెప్పినటువంటి సమానంత లేదు అగ్ని ఉంది ఏం చేస్తాం మింగతడా ఏమైనా కృష్ణుడా దావనలు భక్షణం చెప్ప ఇవన్నీ లేవు అగ్ని ఉంది ఏం చేసుకుంటావు నిప్పుగణాలే తింటావా అగ్ని లేకపోయినా సిద్ది తమాషా అగ్ని లేకపోయినా ఇవి తినచ్చు ఎవరు చెప్పారు ప్రకృతి యోగం ప్రకృతి వైద్యులు చెప్పారు పూర్వం మేకలు ఇప్పుడు నువ్వు తినవు ఆకులు సరేనా ఇవన్నీ తింటావు పాకం కాబట్టి శంకరాచార్య వారు చెప్పింది ఏంటి భోజనం చేయడానికి అది మన అగ్ని ఒక్కటే ముఖ్య సాధనం అంటున్నాడు దానికి బోధ మోక్షానికి ఏక సాధనం అంటున్నాడు పాకశ్య ఏక సాధనం వన్ అంటున్నాడు ఏం అవసరం లేదండి ఇవే తింటాం అసలు అగ్ని అవసరం లేదు అదే వచ్చిన దురదృష్టం ఏంటో తెలుసా అదే ఆచార్యులు అంటే అంత తేలిగ్గా ఆ మూడమతులుగా ఆయన అర్థమయ్యేటట్లయితే ఇంకా ఆయన గొప్పతనం ఏమిటి అందరికీ అర్థమైపోతే ఇప్పుడు ఐన్స్టైన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ సామాన్యుడికి రిక్షాదులు కొనేవాడికి వాడికి వీడికి వీడికి చిన్నది కాదు నేను చెప్పేది చదివే లేనటువంటి వాళ్ళకి అర్థం కావాలంటే ఎట్లా అర్థం అవుతుంది శంకరాచార్య అర్థం చేసుకొని ఇట్లా డోళ్లతో బయలుదేరి ఆయన చెప్పేది ఏంటంటే నీ తిండి విషయం ఎవరు మాట్లాడారు చెప్పు నువ్వు తిండిపోతావు కనుక తిండిని గురించి మాట్లాడుతున్నావు ఆయన మాట్లాడేది పాకస్య మాట్లాడుతున్నాడు పదం భోజనస్య కాదు అది పాకస్య వంట చెయ్యడానికి అది పాయింట్ సర్థం అంటే మేము విన్నాం ఈ విమర్శలన్నీ పాకస్య అప్పుడు కూడా మేము విని అది నిజమే అనుకున్నాం వాళ్ళు మాట్లాడే విమర్శ పాకస్య ఆయన చెప్పేది భోజనం విషయం కాదు వంట చెయ్యడానికి పాకస్య క్లియర్గా ఉంది వంటకి అగ్ని ఒక్కటే సాధనం ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టుకుని వంట తయారు కాదు కిచడీ తయారు కాదు చిడి కిచిడీ కావాలి అంటే ఒక్కటే ఏంటో తెలుసా ఇవన్నీ ఉండాలి కానీ అగ్ని సాక్షాత్ ఏక సాధనం దేనికి పాకస్య కాబట్టి నువ్వు ధ్యానం చేయాలి జపం చేయాలి ఇదిగో బియ్యం బియ్యం ఇవన్నీ ఉన్నట్లు కానీ కూరగాయలు ఉన్నట్లు కానీ అవన్నీ ఉండాలి కానీ మోక్షానికి మాత్రం జ్ఞానమే బోధ సాక్షాత్ ఏక సాధనం అంటే ఇంకేమీ లేదు ఎగ్జాంపుల్ని ఏకదేశీయం ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది దేనికోసం ఎగ్జాంపుల్ చెప్పాడో దాన్నే మనం గ్రహించాలి ఉదాహరణ ఎప్పుడు అది సుఖాపబోధాయ చక్కగా అర్థం కావడం కోసం కనుక పాకస్య సాక్షాత్ ఏక సాధనం వన్ మోక్షస్య సాక్షాత్ ఏక సాధనం పరమం సాధనం జ్ఞానం కాబట్టి ఇవన్నీ ఉపయోగం లేదు సార్ అని మేము చెప్పడం లేదు అవన్నీ చేసుకో కానీ చిత్తశుద్ధి కోసమే కానీ వాటి నీకు జ్ఞానం రాదు వాటిలో నువ్వు ఎంత పండిపోయినా సరే ఇంకొక జన్మకు మళ్ళీ పోవలసిన వాడివే కానీ జ్ఞానం కోసం శృతి మందిరాన్ని ఎదుక్కుంటూ నువ్వు వెళ్ళవలసిందే కానీ వాటి నువ్వు జ్ఞానాన్ని పొందేటువంటి మోక్షాన్ని పొందేటువంటి ప్రసక్తి మాత్రం లేనే లేదు ఇది వేదం ధృవపరుస్తుంది ఉపనిషత్తులు ధృవపరుస్తున్నాయి ఆత్మజ్ఞానం వినా మూఢ వృధా బ్రహ్మణి మోదతే ఆత్మజ్ఞానం వినా వృధా బ్రహ్మణి మోదే ప్రతిబింబాకాఘ్ర ఆస్వాదిత ప్రతిబింబిత శాకాఘ్రఫలా స్వాదన మోదా ఐదముపనిషత్ మైత్రే ఉపనిషత్ ఇది మైత్రేయోపనిషత్తు ఏంటో తెలుసా ఇది ఈ ఆత్మజ్ఞానం అవసరం లేదండి నువ్వు ధ్యానం చేస్తే చాలు నువ్వు పారాయణ పారాయణాలు చేసుకుంటుంటే చాలు తీర్థయాత్రలు తిరిగితే చాలు ఈ మాటలంతా ఆత్మజ్ఞానం వినా ఆ ఆత్మజ్ఞానం లేకుండానే మూఢ మందమతి మూర్ఖుడు వృధా బ్రహ్మణి మోదతే మోదతే వాడు కూడా ఆనందపడిపోతాడా చూడు జ్ఞానం విన తమర్చుండి ఆత్మజ్ఞానం లేకుండా మూఢుడట వృధాగా బ్రహ్మణి మోదతే ఆయన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండడట ఈ బ్రహ్మానందం ఎలా ఉందంటే మైత్రి ఉపనిషత్తులో చెప్తాడు ప్రతిబింబిత శాఖాగ్ర ఒకడు సరోవరం దగ్గరనో బావి దగ్గరనో గట్టు మీద కూర్చుని ఆ పక్కనే చెట్టు ఉంది ఆ చెట్టు నీళ్ళల్లో ప్రతిబింబిస్తుంది కదా ప్రతిబింబిత శాఖ వృక్షశాఖ వృక్షశాఖ ఆ శాఖలన్నీ కూడా అట్లా ఉంటాయి లోపల శాఖ అది కూడా చివరిలో ఆ చివరిలో కదా పండు ఉంటాయి ఇప్పుడు కూడా కాండం దగ్గర ఎక్కడ ఉండే పండ్లు చివరి ఉండే కాండం దగ్గర ఉంటాయి పరస పండ్లు ఎట్లా కొన్ని కాబట్టి సాధారణంగా ఇప్పుడు ఇక్కడ శాకాగ్ర ఫల ఆస్వాదన మోదతేట దాన్ని చూచి ఏది ప్రతిబింబిత అక్కడ ఏదైతే ప్రతిఫలించి ఉండాయో ఇక్కడ ఉంది పండ్లేమో ఇక్కడ ఉండవు దాని ప్రతిబింబం నీళ్ళలో పడింది ఆ శాకాగ్రహంలో ఉండేటువంటి ఆ ఫలాలను చూచేటవాడు ఆయనే అనుభవించినట్టుగా మధ్యలో లొట్టలేస్తూ ఎవరన్నా పోయి ఏంటంటే ఎంత రుచిగా ఉన్నాయో బ్రహ్మణి మోదతే చూడండి ఆ రోజుల్లోనే వీళ్ళు వస్తారని వాళ్ళకి తెలుసు ఋషులకు తెలియంది ఏమీ లేదు అర్థమవుతుంది కనుక జ్ఞానం విన మోక్ష నసిద్ధ్య ఎలాగూ పాకశ్వ వన్హివత్ క్లియర్ బోధ అన్య సాధనేభ్యి సాక్షాత్ మోక్ష ఏక సాధనం బోధ సాక్షాత్ మోక్ష ఏక సాధనం జ్ఞానం వినా మోక్ష నే కథం పాకస్య అగ్నివత్ వన్వత్ సరేనా ఇక్కడ మళ్ళీ ఈ మీమాంస ఒకటి కర్మమీమాంస కర్మమీమాంసకా జైమినియా ఇప్పుడు షర్దర్శనాల్లో కర్మమీమాంస ఎవరిది జైమిని మహర్షి కదా జైమనీయా అంటే ఆ జైమనీ మహర్షి యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కర్మమీమాంసాహ కర్మమీమాంసకాహ వాళ్ళు చెప్పేది ఏంటంటే అయ్యా ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి బోధహ ఏవ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకున్నాను ఆయన బోధహ ఏవ సాక్షాత్ మోక్షస్యక సాధనం క్లియర్ ఇది అర్థమైంది అనుకోండి క్లియర్ అయింది ఇంకా దాని మీదనే పోతాడు వాడికి ఏది కావాలో ఇంకా దాని మీద పోతాడు అందువల్ల జ్ఞానం స్వామీజీ కూడా ఒక దశలో తెలియకుండా అవన్నీ తిరిగినవే నేను ఒక దశలో ఓహో ఇది కాదు మోక్షస్య బోధ సాక్షాత్ ఏక సాధనం అనేది క్లియర్ అయిన తర్వాత ఆ తర్వాత జిజ్ఞాస మారింది ఏదో మోక్షాన్ని పొందాలని కాకుండా మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది ఇది క్లారిటీ అర్థమవుతుంది మీకు కూడా స్పష్టత ఏంటంటే మీకు ఇప్పుడు ఇది అర్థమైంది అంటున్నాను నేను ఇక ఇది అర్థమైందంటే మాత్రం మళ్ళీ రేపొచ్చి స్వామిజీ ఏదన్నా ఒక తాయిత గట్టి మోక్షం ఇస్తారని మాత్రం అడగపాకండి నన్ను ఎందుకని తాయిత మోక్షం రాదు నీకు క్లియర్ అందువల్ల బోధ ఏవ సాక్షాత్ ఏక సాధనం వీళ్ళు చెప్పేది ఏంటంటే కర్మ పరమం సాధనం మీమాంస పూర్వమీమాంస కర్మ ఏవ పరమం సాధనం మోక్షాన్ని పొందడానికి కర్మే సాధనం ఎట్లా నిత్య సుఖవాప్తూ నిత్య సుఖం అంటే మోక్షం మీ తెలుసు కదా నిత్య సుఖవాప్తౌ కాబట్టి నిత్యసుఖాన్ని పొందడానికి మోక్షాన్ని పొందడానికి కర్మయ పరమం సాధనం న్యదపేక్ష అస్తి ఇది మీమాంసకా జైమియా పూర్వపక్ష ఇంత క్లియర్గా అర్థమైన తర్వాత ఇప్పుడు వాడు చెప్పేది ఏంటంటే నాణ్యత అపేక్ష అస్తి అన్యత్ అపేక్ష అస్తి నా ఇంకొకటి అవసరం లేదండి ఇంకొక మార్గం అవసరం లేదు ఎందుకని కర్మ ఏవ పరమం సాధనం నిత్య సుఖవాప్తవ్ నిత్య సుఖాన్ని పొందడానికి నిత్య సుఖవాప్తవ్ అంటే మోక్షానికి తర్వాత మోక్షాయ ఏం కావాలి కర్మయ పరమం సాధనం వాళ్ళు చెప్పేది జ్ఞానం కాదు కర్మ వలనే సాధనం అదే పరమం సాధనం ఏక సాధనం ఏకైక సాధనం అన్యదపేక్ష అదేక్ష అస్తి నపేక్ష అస్తి అన్యత్ అపేక్ష అస్తి న్యపేక్ష అస్తి అది న్యదేక్ష అస్తి ఇంకొక దాన్ని అపేక్షించాల్సిన అవసరం లేదు జ్ఞానం అనేటువంటి దాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు కర్మ సరిపోతుంది ఇది కర్మమీమాంసకా జైమినీయ అని వాళ్ళ పూర్వపక్షం ఆచార్యుల వారు వాళ్ళు అంటారని చెప్పకుండా థర్డ్ శ్లోక అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్త విద్యా విద్యాఘవత్ రిప్లై టు దాంట్ ఈ కర్మమీమాంసలో ఉండేటువంటి వాళ్ళకి సమాధానం ఇది కర్మమీమాంసక ఆ జేమినీమాత అసలు ఎవరైతే కూడా పూర్వమీమాంసలో ఉండేటువంటి వాళ్ళు అంటే కర్మే సాధనం వాళ్ళ కర్మలు ఇప్పుడు యజ్ఞయాగాది కర్మలు ఈ వ్యావ్యం అవన్నీ చేసుకుంటూ పోతారు అవన్నీ ఇష్టాపూర్తి కర్మలు వాటి వల్ల పుణ్యం వస్తుంది కానీ మోక్షం రాదు పుణ్యఫలంగా స్వర్గం వస్తుంది పుణ్యఫలంగా స్వర్గం వస్తుంది కనుక క్షీణపుణ్యం మరిచలోకం విశాంతి ఇవన్నీ మీకు చెప్పున్నాను కానీ ఈ జ్ఞానం వైభవం వాళ్ళకి తెలియకపోవడం చేత కర్మే మోక్షాన్ని ఇస్తుంది అని అభిప్రాయపడుతూ ఉండారు కనుక నాణ్యత అస్తి ఇంకొకటి జ్ఞానం అనేటువంటిది అవసరం లేని లేదు కేవలం కర్మయేవ పరమం సాధనం మోక్షానికి కర్మమే కర్మయే సాధనం అని ఆచార్యుల వారు చెప్పేది ఏంటంటే నాయన అవిరోధితయా కర్మ కర్మ ఇప్పుడు చెప్పేది కర్మయేవ పరమం సాధనం కర్మతోనే మోక్షం వస్తుందని రాదు కర్మతో మోక్షం రాదు ఎందుకు రాదు తెలుసా కర్మ అవిద్యాం అవిరోధితయా అన్వయం చూసుకుంటున్నాను కర్మకి అజ్ఞానానికి తేడా లేదు సార్ కర్మకి అజ్ఞానానికి తేడా లేదు అవిరోధితయా వైరుధ్యం లేదు విరోధం లేదు కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు ఆ రెండు ఒకటే ఒకటే సేమ్ క్లాస్ ఒకే ఫ్యామిలీ అర్థమవుతుంది అవిరోధితయా కర్మ అవిద్యాం వినివర్తయేత్ నా విద్యాం వినివర్తయేత్ నా అవిద్యాం వినివర్తయేత్ కర్మ అవిద్య ఈ రెంటికి అవిరోధితయా అవిరోధిత్వాత్ ఇది వాటి రెండింటికి విరోధం లేదు గనక కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు గనక కర్మ అవిద్యాం వినివర్తయేత్ నా కర్మ అవిద్యం అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టలేదు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే ఆత్మ కాదు ఆత్మ లేకపోవడం కాదు ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం జ్ఞానం లేకపోవడం అజ్ఞానం అజ్ఞానం నిర్మూలన కావాలి కనుక అజ్ఞాన నివృత్తి అర్థం అన్నాం ప్రారంభంలోనే ఆత్మ పోటీ అజ్ఞానం పోవాలి అంటే కర్మ వల్ల అజ్ఞానం పోయేందుకు అవకాశం లేనే లేదు ఎందుకని కర్మకి అజ్ఞానానికి తేడా లేదు రెండు ఒకటే కారణం కర్మ అజ్ఞాన జనితం యాక్షన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్ యాక్షన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్ అజ్ఞాన జనితం బాగా అర్థం చేసుకోండి ఆయన అజ్ఞానం వలనే కర్మ ఉత్పన్నం అయ్యేది ఎందువల్ల స్వామీజీ కర్మ చూడండి కర్మ అంటే ఏంటి చలనాత్మకం కర్మ అది కదా మీరు అదొకటి కేవలం చలనాత్మకమే కాదు కర్మ బాగా అర్థం చేసుకోండి ఆత్మబోధది చలనాత్మకం కర్మ నేను కాదనడం లేదు ఎక్కడ ఏ విధమైనటువంటి కదిరికలిగినా అది కర్మే ఇప్పుడు మనం చూస్తాం చెట్లు కదులుతాయి కదా చెట్లు చెలిస్తాయి గాలి చెరిస్తుంది ఇది కర్మ యాక్షన్ చెట్లు చెలిస్తాయి గాలి చెరిస్తుంది అట్లాగే గుండె ఆడుతుంది నదులు పారుతాయి ఇవన్నీ కర్మలే సార్ ఎందుకని చలనాత్మకం ఓకే కాదా మేఘాలు కదులుతాయి చలన ఉంది కర్మ జరుగుతూ ఉంది ఈ మేఘాలు పోతున్నాయండి అంటాం పోవడం అనేటువంటిది కర్మ యాక్షన్ చలనాత్మకం జరుగుతూ ఉన్నది నేను కాదండాలే కానీ అవి బంధమా కానీ నువ్వు చేసే కర్మలే పాపకర్మలు పుణ్యకర్మలు ఆ కర్మలు ఈ కర్మలు సత్కర్మలు దుష్కర్మలు అంటున్నాం వాటిని అనడం లేదు చల్లగా గాలి విచ్చినా మనం అనడం లేదు చెట్లను కూల్చేసినా గాలి పాపం అనడం లేదు ఎందుకని తెలుసా కర్తృ అపేక్ష లేదు కర్మలో కర్తృ అపేక్ష లేదు కేవలం చలనాత్మకమే కాదు కర్మ కర్తృ అపేక్ష ప్రధానం ఇక్కడ అందువల్ల ఇదేమవుతుంది తెలుసా ఇంతకుముందు వస్తుతంత్రం అన్నాం కాదు ఇది కర్మతంత్రం కర్తృ తంత తంత్రవాత కర్తృ అపేక్ష ఉంది ఈ కర్మ చేసేవాడు ఎవరు అనేది కావాలి అయినా ఈ విషయం మీకు గతంలో చెప్పున్నా ఇప్పుడు కొత్తగా పోతా ఉంది ఆత్మబోధ కనుక బాగామేనండి కర్త ఎవరు అనేది కావాలి కర్మ చేసేటప్పుడు కర్త నువ్వంటున్నావు కాదు కర్మ ఏవ పరమం సాధనం నాణ్య అపేక్ష అస్తి అయ్యా కర్మమీమాంసక నువ్వు చెప్పేది బాగుంది నాకు అర్థమవుతా ఉంది కానీ ఒక్క మాట చెప్పు కర్త ఎవరు హూ ఇస్ ద డూవర్ మళ్ళీ ఇంట్రొడక్షన్కి వచ్చేసింది కర్త నేను కర్త నేను అహం ఆ నేను ఎవరు ఆత్మా అనాత్మ ఆత్మా లేక బుద్ధే ఆత్మ కదా దానికి సంబంధించిన నీకు జ్ఞానం లేదు గనక స్పష్టత లేదు గనక వస్తుతంత్రంలో అహం కర్త అనుకుంటున్నాడు కాదు అహం అకర్త ఆత్మ ఎప్పుడు కూడా అకర్త అవునా కదా ఆత్మ కర్త కర్తృత్వం ఉంది ఆత్మకి లేదు నువ్వెవరు ఆత్మవే కదా ఆత్మకర్త అకర్త అకర్త కదా మరి ఆత్మలో కర్మ ఎక్కడుంది కాబట్టి నువ్వే ఆత్మని నీకు తెలిస్తే నువ్వు కర్మ ఎక్కడ చేస్తా ఉండవు కాబట్టి నేను ఎవరో నాకు తెలియకపోవడమే కర్మక కారణం అజ్ఞాన జనితం నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం గనక నాకు కలిగితే నేను ఆత్మనే ఆత్మ జ్ఞానం గనక నాకు ఉంటే నేనేం చెప్తానో తెలుసా అహం కర్త అని అనను అహం అకర్త నేను ఆత్మను కనుక అకర్త కానీ ఇప్పుడు కర్మ చేయడానికి కర్త అవసరమా కాదా ఎవరు కర్తెవరు ఇప్పుడు నేను అంటున్నాను నువ్వెవరు ఆత్మ ఆత్మ ఎవరు అకర్త మరి ఇప్పుడు చేసేది ఎవరు కర్త కర్తెవరు నేనే ఇంతకు నువ్వు అకర్త అకర్త అయ్యో అయ్యిస్ అజ్ఞానం సార్ ఓకే కాబట్టి అజ్ఞానం వల్ల తమస్సుండి నేను అకర్తని అని జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం నేను ఆత్మని ఆత్మ అకర్త అనే జ్ఞానం లేకపోవడం అజ్ఞానం ఈ అజ్ఞానం చేత అది పొందాలి ఇది పొందాలి ఇది పొందాలి అది పొందాలి అని అనుకుంటూ ఉన్నా ఇది కర్మకు దారి తీస్తుంది కర్తృ అపేక్ష వస్తుంది ఎప్పుడైతే కర్తృ అపేక్ష వస్తుందో ఇలా నేను కర్త అనుకోవడంలోనే అజ్ఞానం నాకు సంబంధించిన జ్ఞానం లేదు అది కర్మకు కారణమవుతా ఉంది కాబట్టి అజ్ఞానము అజ్ఞాన కర్మ రెండు కాదు సార్ కర్మ కార్యము అజ్ఞానం కారణము కార్యంలో ఏముంటుంది కారణమేముంటుంది కర్మ కార్యం గనక కర్మ కార్యమైనటువంటి కర్మకి కారణమైనటువంటి అజ్ఞానము కార్యంలోనే ఉంది గనక కర్మలో కార్యము అయినటువంటి కర్మ కారణమైనటువంటి అజ్ఞానము రెండు ఒకటే గనక ఆ రెంటికి విరోధము లేదు గనక అవిరోధితయా కర్మ అవిద్యా నివర్తయతన్న కాబట్టి కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు కనుక ఆ విరోధిత్వాత్ అవిద్యాం నివర్తయ్యేతున్నా నా నివర్తయ్యేతు కాబట్టి కర్మ ఎప్పుడు కూడాను అజ్ఞానాన్ని పోగొట్టలేదు ఎందుకని అజ్ఞాన కర్మ అహం మనుష్యోహం సిస్ అహం మనుష్య ఎంత ఘోరం అహం ఆత్మ అనడం లేదు ఆత్మోహం అనడం లేదు అహం కర్త ఎప్పుడు మనుష్యోహం అహం కర్త మనుష్యోహం ఇత్యాదిరీ స్థూల సూక్ష్మ కారణ దేహేశు అత్మని అహం ఇది బుద్ధి కాబట్టి ఈ స్థూల దేహం నేను సూక్ష్మదేహం నేను మనసు నేను ప్రాణము నేను బుద్ధి నేను అని అనుకుంటూ ఉన్నాడు అందువల్ల అహం మనుష్య నేను మనుష్యుణ్ణి కాబట్టి నేను అహం కర్త బుద్ధితో తాదాత్మ్యం చెంది దేహంతో తాదాత్మ్యం చెంది నువ్వు ఏదైతే కాదో అవి నేను అనుకోని నువ్వు కర్మ చేసుకుంటూ పోతూ ఉన్నావు ఇది ఆ జ్ఞాన జనితం నువ్వు వాస్తవానికి ఆత్మది ఆత్మ అకర్త కాబట్టి అహం అకర్త స్వం అకర్త కానీ నువ్వు క అహంకర్త మనుష్యోహం అని ఈ అనిత్యమైనటువంటి స్థూల సూక్ష్మ దేహాలతో సంబంధం కలిగి ఉండి మనస్తో సంబంధం కలిగి ఉండి ప్రాణంతో సంబంధం కలిగి ఉండి బుద్ధితో సంబంధం కలిగి ఉండి ఈ అభ్యాసనంత తయారు చేసుకొని అహం మనుష్యోహం అహం మనుష్య అని చెబుతూ ఉన్నారు ఇది అజ్ఞానం ఇది కర్మ వల్ల వస్తుందా చెప్పండి కర్మ ఎట్లా పోగొడుతుంది దీన్ని అజ్ఞానం వల్ల పుట్టింది అజ్ఞానం వల్ల పుట్టిన కర్మ అజ్ఞానాన్ని ఎట్లా పోగొడుతుంది ఇగ్నరెన్స్ కెన్నాట్ బి రిమోవ్డ్ బై యాక్షన్ Ignorance cannot be removed by action because any action is not opposed to ignorance. Avirodhita. Any action or any amount of action is not opposed to ignorance. Why? It's a life of a knowledge. If you have a knowledge, if you have a knowledge, if you have a knowledge, if you have a knowledge, you have a knowledge. Because, karma is a knowledge. He, just listen. కర్మాచరణమేవ హీ సాక్షాత్ అజ్ఞాన జనితం కర్మాచరణం ఏవో హీ సాక్షాత్ అజ్ఞాన జనితం కాబట్టి నేనెవరో నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేకపోవడం చేత అజ్ఞానం వల్ల నేను కర్మలాచరించుకుంటూ పోతున్నాను ఈ ప్రపంచంలో కుత అన్యస్మాత్ అజ్ఞానాత్ మోక్షణం అలాంటప్పుడు ఈ అజ్ఞానం మోక్షాన్ని ఎట్లు ఇస్తుంది అజ్ఞానజనితమైనటువంటి కర్మ జ్ఞానాన్ని ఎట్లు ఇస్తుంది జ్ఞానం లేకపోతే మోక్షం ఎట్లా వస్తుంది కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి కర్మకి అవిరోధితయా అవిరోధిత్వాత్ తస్మాత్ దేర్ కర్మ అవిద్యాం నివర్తయ్యేతు నా కాబట్టి కర్మ ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని పోగొట్టలేదు చూచారా కర్మయ్యవ పరమం సాధనం నాణ్యదపేక్షాస్తి అని మీమాంసకులు చెప్తూ ఉంటే ఆచార్యులు వారు వాళ్ళు ఇలా చెప్పారు అనకుండా మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఇలా అనడానికి ఆచార్యులు అనడానికి వాళ్ళు ఉండరు వెనక కారణం అని పూర్వపక్షం మీకు ఇలా ఉంటుందని చెప్తున్నాను అంతే ఇంకేం శాస్త్రం తెలిసి కాబట్టి శ్లోకం చూసినప్పుడు ఆచార్యులు ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారు ఈ శ్లోకం అని మనకు అర్థమైపోద్ది అవిరోధితయా కర్మ నా అవిధ్యం వినివర్తయ్యేతు కాబట్టి ఇది పోగొట్టే అవకాశం లేదు స్వామీజీ కర్మ అజ్ఞానాన్ని పోగొడుతుందేమో అట్లాంటప్పుడు చీకటిని చీకటి కనుక పోగొడితే అజ్ఞానాన్ని అజ్ఞానం పోగొడత అని ఆచార్యుల భగవద్గీత నాలుగో అధ్యాయం కర్మణి అకర్మయ పశ్చేతనేటువంటి శ్లోకం మీద చాలా రాశారు వ్యాఖ్యానం శంకరభాష్యం అక్కడ ఈ మాట ఏంటో తెలుసా నహి తమస్ తమసో నివర్తకం మీకు అనేక సార్లు కోట్ చేసి ఉంటాను నేను నహి తమస్తమసో నివర్తకం ఇది నాలుగో అధ్యాయంలో జ్ఞానయోగంలో పద్దెనిమిదవ శ్లోకం మీద వ్యాఖ్యానం నహి తమహ తమసహ నివర్తకం చీకటి చీకటిని ఎప్పుడూ పోగొట్టలేదు చూడతమ ఇప్పుడు ఒక ఇల్లుంది రాత్రి ఆ ఇంత రెండు గదులు ఉన్నాయి అనుకోండి ఆ ఇంట్లో రెండు గదులు ఉన్నాయి అంటే రెండు గదులు అన్నప్పుడు మధ్యలో గోడ ఉందని అర్థం అక్కడ గది ఇక్కడ ఒక గది ఇక్కడ గురువు పడుకున్నాడు అక్కడ శిష్యుడు పడుకున్నాడు ఓకే సార్ ఉన్నటువంటి పవర్ కట్ అయిపోయింది బ్రేక్డౌన్ అంతా చీకటిమయం ఇప్పుడు ఏం చేయాలి చీకటి పోవాలి చీకటి పోవాలంటే ఒకటే మార్గం ఎక్కడ ఉంది చీకటి శిష్యుడి దగ్గర ఉంది అందువల్ల ఏం చేయాలి గురువు రూమ్లో నుంచి పోవాలి అని ఆ మధ్యలో ఉండే గోడను బగలగొట్టాడు అనుకోండి ఇసి నహి తమస్ తమసో నివర్తకం అంటే తమహా తమసహా నివర్తకం నా హి కదా ఎట్లంటే ఇప్పుడు ఆ శిష్యుడు ఏడుస్తున్నాడు అనుకోండి ఇద్దరు చీకట్లోనే ఉండరు ఇద్దరు చీకట్లో ఉండి ఏడ్చేవాడిని శిష్యుడు అంటారు ఏడవాడు అని గురువు అంటారు మోడ్రన్ ఆధునిక గురు శిష్యులు ఎట్లాంటి వాడు చీకట్లోనే ఉంటాడు వీడు చీకట్లోనే ఉంటాడు కదా వాడు ఏడస్తుంటాడు చీకట్లో ఉండాలి ఈడు వెలుగులో ఉన్నట్టుగా భావన చేసుకుంటాడు చీకటిని అందువల్ల వీడు ఏడవాడు వీడు ఏడవాడు కనుక ఇక్కడ చీకట్లేదు వాడు ఆ గోడను బడ పగల కొట్టేశాడు అనుకోండి శిష్యుడు కొంత శక్తి ఉంటుంది కనుక గురువు అరవై దాటి ఉంటాడు వాడు కొట్టలేడు ఇప్పుడు సమర్చు ఇప్పుడు ఏం కావాలా ఈయన జ్ఞానం ఆయన దగ్గరకు పోవాలా ఎందుకంటే ఈయన లేదు కనుక ఈయనకు దగ్గర ఏముంది జ్ఞానం చీకటే రూమ్లో ఈయన చీకటి అంతా అడిగిపోగానే అప్పుడు శిష్యుడు ఎందుకంటే వెలుగు వస్తాడు కనుకబిలిటీ నహి తమస్ తమసోని వర్తక వీడి రూంలో ఉండే చీకటిని తీసుకెళ్ళి వాడి రూమ్లో వేస్తే అక్కడ వెలుగొచ్చేటువంటి అవకాశం లేనే లేదు మరి ఎట్లా సార్ కర్మ అవిద్యను పోగొట్టలేదు కనుక థర్డ్ లైన్ విద్య అవిద్యా నిహంత్యవా విద్య జ్ఞానం ఏదైతే అవిద్యాం అజ్ఞానాన్ని నిహంతి తొలగిస్తుంది నశింపజేస్తుంది సెంటెన్స్ అండి విద్య అవిద్యాం నిహంత్యేవా విద్య ఏవ అవిద్యాం నిహంతి చూసుకోండి విద్య ఏవ అవిద్యాం నిహంతి అవిద్యని అజ్ఞానాన్ని పోగొట్టేది విద్యే ఇంకొకటి కని కాదు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానమే మరొకటి కాని కాదు కథం ఎట్లా మళ్ళీ సుఖావబోధాయా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు తేజ తిమిర సంఘవత్ అది అయ్యా కర్మ అజ్ఞానాన్ని పోగొట్టలేదు జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొట్టాలి ఎలాగూ చీకటిని చీకటితో పోగొట్టుకోలేరు వెలుగే చీకటిని పోగొట్టాలి వెలుగే చీకటిని పోగొట్టాలి తేజ తేజం వెలుగు ప్రకాశం ఏదైతే ఉందో తేజహా తిమిర సంఘవత్ కథం అంటే ఇట్లా తిమిర సంఘవత్ అంటే ఇక్కడ సంఘవత్ అంటే చాలామంది పూర్వం అట్లా ట్రాన్స్లేషన్స్ చేసేవాడు తిమిర సంఘవత్ అంటే చీకట్ల సమూహములను గ్రూపులు గ్రూపులు కలవు చీకట్లు సంఘ శబ్దం గడాంధకారం అర్థం తిమిర సంఘ గఢాంధకారం ఉన్నా కూడాను కటిక చీకటి ఉంటుందనుకోండి తిమిర సంఘవత్ తేజహ ఆ నిహతి తేజ ఏ నిహతి చీకటిని పోగొట్టాలి అంటే వెలుగు తప్ప మరొక మార్గం లేనే లేదు విద్యా అవిద్యా నిహంతి ఏ విద్యా ఏ అవిద్యా నిహంతి కథం తేజ తిమిరసంఘవ తిమిరస తేజ ఏ నిహతి తిమిరస తేజ ఏ నిహి కాబట్టి అంత గాఢాంధకారాన్ని పోగొట్టాలంటే ఒక్క చీకటి దప్ప అది మా వెలుగు దప్ప చీకటిని పోగొట్టడానికి చీకటిని చీకటితో పోగొట్టేటువంటి అవకాశమే లేదు కనుక కర్మ కాదు సార్ ఎందుకని అవిరోధిత్వాత్ కర్మకి అజ్ఞానానికి తేడా లేదు కాబట్టి ఇదొక చీకటి అదొక చీకటి తాను అకర్తగా ఉండి కర్త చేయడమే అజ్ఞానము అలా చేయడంలోనే కర్మ ఉత్పన్నమవుతుంది కాబట్టి అజ్ఞాని జనితం కర్మ అజ్ఞాని జనితమైనటువంటి కర్మకి అజ్ఞానానికి తేడా లేదు ఎందుకంటే కార్యానికి కారణానికి తేడా లేదు కనుక కార్యరూపంలో ఉన్నది కర్మ కారణంగా ఉండేటువంటిది అజ్ఞానం కార్యరూపమైనటువంటి కర్మలో ఉన్నటువంటిది కారణమైనటువంటి అజ్ఞానమే కనుక ఈ రెంటికిం పెద్ద తేడా లేదు కనుక దీనివల్ల అది పోదు చీకటి వల్ల చీకటి పోదు తేజ స్థిమిర సంఘవత్ కేబట్ తిమిర సంఘ తేజహయ్యవ నిహంతి ఒక వెలుగు మాత్రమే చీకటిని పోగొడుతుంది అట్లాగే విద్యే అవిద్యని అజ్ఞానాన్ని పోగొడుతుంది అసలు ఎక్కడైనా సరే కర్మ అని అంటేనే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్ని యాక్షన్ ఈ కర్మ ఆ కర్మ ఆ యాక్షన్ ఆర్ ఎనీ అమౌంట్ ఆఫ్ యాక్షన్ ఈ ఓన్లీ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఎన్ని యాక్షన్ ఈజ్ ఓన్లీ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇగ్నరెన్స్ కర్మ జరుగుతూ ఉందంటే అప్పుడే మీరు నిశ్చయించుకోండి ఏమని అక్కడ అజ్ఞానం ఉంది కాబట్టి నాకు ఏవేవి కావాలి నేను ఏవేవి పొందాలి అనేది వేదాంత తాత్పర్యం సోక్రటీస్ ఉండేటప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తా అంటే ఇంత శాస్త్రంలో నుంచి పాశ్చాతంలో తీసుకొని వస్తున్నారే మళ్ళీ సాంప్రదాయక బోధలు అనుకోపాకండి ఒక్కొక్కరికి ఒక రక్తంగా వస్తుంది సోక్రటీసు గొప్ప వివేక చిన్నప్పటి నుంచే తాత్విక అవగాహన కలిగిన వాడు తాత్ మహాశయుడు ఆయన చనిపోయేటప్పుడు కూడా విషమిస్తే కూడా దాన్ని ఆనందంగా పానం చేసిన వాడు ఆయన చరిత్ర మనకు తెలుసు ఈ సోక్రటిస్ ఒక ప్రశ్న వేస్తాడు యూర్ ఫ్రెండ్ కారణం ఏంటంటే అక్కడికి ఏదో ఎగ్జిబిషన్ వచ్చింది ఆ ఊరికి సోక్రటీస్ పట్టణంలో ఎగ్జిబిషన్ కావాల్సిన రకరకాలైనటువంటివన్నీ కూడా పెట్టేస్తుండారు అక్కడ మంచి ఆ పక్కనే ఒక పెద్ద మార్కెట్ కూడా ఉంది చెన్నైలో ఉన్న మోర్ మార్కెట్లకి కొందరన్నా కొన్ని చూసుకొని వస్తారు కానీ సోక్రటీస్ పోయి ఆ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతాడు అందువల్ల వాళ్ళు నాలుగున్నరకి పోతే ఇతను మూడున్నరకి పోతాడు సోక్రటీస్ దానికి అవసరమే లేదు ఏవి పోయి అన్నీ తిరిగి వచ్చేస్తాడు ఆ విధంగా తిరిగేవాళ్ళు ఎవ్వరు లేరు ఏదో ఒక్కొక్క ప్లేస్కి పోయి రేపు అక్కడికి పోదామని అనుకుని వస్తారు కానీ సోక్రటీస్ ముందే ఒక గంట ముందే పోయి అన్నీ తిరిగి వస్తూ ఉంటాడు కానీ కొన్ని చూసిన వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కొని పోతూ ఉంటారు సోక్రటీస్ కొనేది ఏమీ లేదు ఎందుకని పట్టుకుపోయేదేమీ లేదు ఖాళీగా పోతాడు సాధువు ఖాళీగా వస్తుంటాడు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు చూసిన తర్వాత వారం అయిన తర్వాత ఒక ఫ్రెండ్ కనిపించి అయ్యా ఏంటి అసలు ఇది నేను చూస్తున్నా ఎందుకంటే ఆయనకి ఏ వస్తువు మీద ఆసక్తి లేదు ఎవరెవరో శిష్యులు ఎన్నెన్నో తెచ్చిస్తారు ఆ తెచ్చిచ్చినవన్నీ ఆడ పడే ఉంటాయి అతనేం వాడుకునేది ఉండదు డబ్బు అక్కడే బడి ఉంటుంది వస్తువులైనా అక్కడే బడి ఉంటాయి ఆ తెచ్చిచ్చేవాడు చెప్తుంటారు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది నీకు అని చెప్తుంటాడు అట్లాగే నన్ను తీసుకుంటే ఆడ పడేస్తాడు ఆయనకి అది ఉందని కూడా తెలియదు అది అలా పడి ఉంటుంది ఇది సాధులక్షణం సాధు జీవితాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది ఇతను సాధు అవు నాకు కాదా అర్థం అవుతుంది అటువంటి వాడు ఎందుకు పోయి వస్తాను ఈ ఎగ్జిబిషన్ అది అర్థం కాదు ఈ ఫ్రెండ్ అడుగుతాడు అయ్యా నువ్వు ఎందుకని నీవు అసలు ఏం అవసరం లేదు కదా నీకు ఏది ఇచ్చినాడు పడేస్తావు కదా నీకు దేని మీద ఆసక్తి లేదు నీకు ఎంతసేపు తత్వమే దాని గురించినటువంటి ఆలోచనే జ్ఞానాన్వేషణే నీకు మరి ఎందుకు వచ్చినట్లు తిరుగుతున్నా అన్ని సక్రటి సంట్రెడ్ ఎంత అద్భుతమైన మాట చెప్తాడంటే చూడు నేను రోజు వచ్చేది ఎందుకంటే అక్కడేదో కొనాలని కాదు అక్కడ ఆసక్తికరమైన విషయాలన్నీ ఉన్నాయి వాటిని వస్తువులను చూడాలని కాదు నేను చాలా సుఖంగా బ్రతుకుతున్నా తెలుసు కదా అంటాడు నిజమే నువ్వెప్పుడు ఆనందంగానే ఉంటావు కదా చనిపోయేటప్పుడు ఆనందంగా ఉన్నాడు కదా విషమిచ్చి చంపుతూ ఉంటే అలా విషం తాగుతూ కూడా ఆనందంగానే పోయాడు కదా రేపు విషమిస్తారని తెలిసి కూడా జైల్లో కవిత్వాలు రాశాడు కదా అది సొక్ర అంటే కనుక అటువంటి మహాశయుడు అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు నీకేం అవసరం నిజమే నేను ఆనందంగా ఉన్నాను నేను నీకు తెలుసు కదా అంటాడు తెలుసు మరి ఎందుకు వచ్చేది అంటాడు అదే నేను ఆనందంగా ఉన్నాను కదా ఏవేవి లేకపోయినా నేను ఆనందంగా ఉన్నానో చూడడం కోసం వస్తున్నాను రోజు అంటాడు అంటే వంటరు వంటరు ఎందుకంటే తాను సుఖపడడానికి ఏవేవి కావాలి మాకు అర్థం చేసుకోండి సెంటెన్స్ కాంటంప్గా మాట్లాడుతున్నాను తాను సుఖపడడానికి ఏవేవి కావాలి ఏవేవి కోరుకోవాలి అనే స్వభావం కలిగిన వాడు ఎప్పుడు వేదాంతికి తాను సుఖపడడానికి ఏమేవి కావాలి ఏవేవి కోరుకోవాలి అనే స్వభావం కలిగిన వాడు తాను సుఖపడడానికి ఏవేవి అవసరాలు కావో అండర్స్టాండ్ తాను సుఖపడడానికి ఏవేవి అవసరాలు కావో వాటిని అర్థం చేసుకునే స్వభావం కలిగిన వాడు వేదాంత అవుతాడు వాటిని అర్థం చేసుకునే స్వభావం అక్కడ కోరుకునే స్వభావం ఇక్కడ అర్థం చేసుకునే స్వభావం ఏంటి అవి వస్తే నేను ఆనందంగా ఉంటాను ఇక్కడ అర్థం చేసుకునే స్వభావం ఏమిటి ఇవన్నీ ఉండినా కూడా ఆనందాన్ని పెంపొందించలేవు ఎందుకని అలాగనక వాటి వల్ల నాకు ఆనందంగా వచ్చేటట్లయితే అది ఏమవుతుంది ఎటువంటి ఆనందం నిమిత్తానందది నిమిత్తానంద నిమిత్తాపాయే నైమిత్తిక అపాయ ఫినిష్ నైమిత్క ఆనందం ఒక నిమిత్తం ద్వారా వచ్చింది నైమిత్తికం కాబట్టి ఏవేవి ఇప్పుడు మనకు అన్ని కావాలనిపిస్తుంటాయి ఏవి అవసరాలు కావో ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఏది అవసరం కాదు ఈ ప్రపంచంలో అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ వెళుతున్నారు సొక్కటిసి వెళుతున్నాడు అందరూ తిరిగి వచ్చేటప్పుడు ఏ ఇది బాగుంది అది బాగుంది నేను ఇది కొన్నా రేపు కొల్నా రేపు వచ్చేటప్పుడు అది ఎల్లుండి అది కొంటా ఉంటే ఇతను చూస్తా ఇవన్నీ ఏవీ నాకు లేవు అయినా ఈ కొన్న వాళ్ళందరి ఆనందం ఏదో దానికి మించిన ఆనందం నా హృదయంలో ఉంది అది వీటి వల్ల వచ్చింది కాదు ఇవేవి లేకపోయినా ఆనందం ఉంది అర్థమవుతుంది ఇది జ్ఞానం వల్ల కలుగుతుంది కానీ కర్మ వాళ్ళు కలగాలి ఇప్పుడు అర్థమైంది మీకు కర్మ అంటే ఏమిటో ఏవేవో కావాలి ఏవేవో తెచ్చుకోవాలి ఏవేవో కోరుకోవాలి ఆ కోరుకుని వాటిని పొందాలి వాటి వల్ల ఆనందం సుఖపడాలి అనుకునేటువంటి వాడు కర్మ మీమాంసకాహ ఈ ఉన్నవన్నీ కూడాను అనిత్యాలే గనక మిథ్య గనక ఇది దీనివల్ల వచ్చే మిథ్యా జ్ఞానమే గనక నాకు ఇది నిత్యానందాన్ని ప్రసాదించలేదు అనే అర్ధం చేసుకున్నవాడు అవన్నీ లేకపోయినా కూడాను ఆనందంగా ఉంటాడు ఎందుకని నిరాశ్రయ్ నిత్యతృప్త నిరాశ్రయ మరొక దాని మీద ఆశ్రయించుకొని లేడు మరి దేనిని ఆశ్రయించుకున్నాడు మదాశ్రయ మై ఆసక్తమనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ వాడికి నా మీదనే ఆసక్తి నేనే ఆశ్రయం మదాశ్రయ అర్జున నన్ను ఆశ్చర్యించుకొని జీవిస్తున్నాడు వస్తువుల్ని కాదు విషయాలని కాదు ఎందుకని అవి కర్మ సంపాదితం భోగైన నష్టం భావతి పోతూ ఉంటాయి నశించిపోతూ ఉంటాయి నశించినటువంటి ఆనందం కోరుకునేటువంటి వాడు కనుక కాబట్టి నీవు జ్ఞానరూపుడివి అకర్తవి అని తెలుసుకుంటే నిత్యముక్తి ఓకే అది లేదనుకో ఆ జ్ఞానం నువ్వు భక్ పరిశ్చిన్న జ్ఞానాత్ సతి కల స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘా పాయివ ఇప్పుడు మనకు అర్థమైంది నేను అహం ఆత్మ సిద్ధ విషయ సిద్ధవస్తు విషయ కేవలం ఆత్మనే కాబట్టి నిత్యముక్త అవునా కానీ ఇప్పుడు నిత్యబద్ధ కాదా అనంతం ఉన్నప్పుడు నేను చాలా క్లియర్గా ఉంది బాగా అనంతం ఉన్నప్పుడు నువ్వు అనంతాన్ని కోరుకుంటున్నావు అనంతం ఉంది కనుక అయ్యే ఉన్నావు ఆత్మబోధ వినకముందే అయ్యే ఉన్నావు కానీ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఆత్మబోధి ఎందుకు వింటున్నావో తెలుసా అయ్యే ఉన్నట్లు జ్ఞానం నీకు కలిగితే ఆత్మబోధి ఎందుకు వస్తావు నువ్వే ఆత్మవన్నీ తెలిస్తే ఆత్మబోధ వినడానికి ఎందుకు వస్తావు లే ఈ ఉపన్యాసాలన్నీ అయిన తర్వాత ఆత్మబోధ సంపూర్ సంపూర్ణం అని తర్వాత ఏమో పుణ్యఫల విశేషం ఉండి ఇదంతా గనక అర్థమైతే నేనే గనక ఆత్మ జ్ఞానం చెప్పేవాడి వినేవాడి కనుక అడిగితే అప్పుడు అనుకుంటాడు ఓహో ఆత్మ అనంతం కదా మరి శృతి మందిరంలో నేను చెప్పకముందు కూడా నేను ఆత్మే కదా ఎస్ ప్రతి మందిలో నేను వెనక ముందు కూడా నేను ఆపున కదా అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు జ్ఞానం కలిగిన తర్వాత తెలుస్తుంది ఒకవేళ అప్పుడు తెలియజచ్చు ఇప్పుడు తెలియకపోయినా నువ్వు అది అయ్యే ఉన్నావు అయ్యే ఉన్నా కూడా నువ్వు ఎందుకు నేను బద్ధుణ్ణి నేను బంధంలో ఉన్నాను ఓకే నిత్యముక్త అనేటువంటి అభిప్రాయం నీకుంటే రావు కానీ గురువు బోధించిన తర్వాత నీకు వస్తుంది ఇప్పుడు పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాథ్ చూడు తమాష అజ్ఞానాత్ అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి పరిచ్ఛిన్న ఇవ భాతి పరిచ్ఛిన్న అంటే తెలుసు కదా అపరిచ్ఛిన్నం అంటే అనంతం పరిచ్ఛిన్నం అంటే అంతం కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు నేను చచ్చేవాడిని నేను చచ్చేవాడిని అంతం కలిగిన ఇది పరిచ్ఛిన్న దోషం ఎలాగూ దశత కలత వస్తుత అహం పరిచ్ఛిన్న వాస్తవాస్తం అది ఇవ ఇవ వలె వలే యాజ్ దోవ్ యాజ్ దో పరిచ్ఛిన్న ఇవ అవచ్ఛిన్న ఇవ డోటైన్ లిమిటెడ్ నోషన్ ఇది పరిచ్ఛిన్న ఇవ వాస్తవానికి నువ్వు పరిచ్ఛునుడివి కాదు అపరిచ్ఛినుడివి అనంతడివి పరిచ్ఛిన్న ఇవ నేను పరిచ్ఛున్యుడి వలె భాతి ఎందువల్ల ఇవ అజ్ఞానాత్ అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి అవచ్ఛిన్న ఇవ భాతి కాబట్టి అజ్ఞానం వల్ల అవిద్యావశాత్ అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి క్లియర్ అహం బద్ధ నేను బద్ధుణ్ణి ఇప్పుడు ఎట్లా జరిగిందండి ఇదంతా కూడాను అజ్ఞానవశాత్ అహం బద్ధ బద్ధోహం ోహం కాదు అహం బద్ధోహం నేను బద్ధుణ్ణి అడిగావనుకో ఏమిటి నీకు ఏమయ్యా నీకు బంధమని ఇంకా వెయ్యి చెప్తాడు ఆ చెప్పే వెయ్యిలో వెయ్యినే ఒకటి నేను కూడా వెయ్యి ఉంటాను ఆ స్వామీజీ వల్ల కూడా నాకు బాధ కానీ వాస్తవానికి వీడు ఎక్కడా బద్ధుడు కాడు బద్ధుడు లాగా ఉన్నాడు అది తమాషా కారణం అజ్ఞానం తాను అకర్త జ్ఞానం లేకపోవడం వల్ల తాను ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి ఆయన అమ్మ విక్రమం చూసుకోబాద్ పరిచ్ఛిన్నవాజ్ఞాత్ ఇవాజ్ఞానాత్ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ క్లియర్ నేను పరిచ్ఛినుణ్ణి పరిమితుణ్ణి కారణం ఏంటో వస్తు అనిశ్చయత్వాత్ వస్తుతంత్రం లేదు వస్తు అనిశ్చయత్వాత్ వస్తువు విషయంలో నీకు నిశ్చయం లేదు నిశ్చయ జ్ఞానం లేదు నువ్వు అకర్త అనేటువంటి నిశ్చయం నీకు లేదు నిశ్చయ జ్ఞానం లేదు కాబట్టి వస్తు అనిశ్చయత్వాత్ పరిచ్ఛిన్న ఇవ అవచ్ఛిన్న ఇవ భాతి క్లియర్ ఉన్న ఆత్మ నీవే అని తెలియకపోవడం చేత నువ్వు నైనా అపరిచ్ఛిన్నుడివే కానీ పరిచ్ఛునుడిగా ఎందుకు అనుకుంటున్నావో తెలుస్తా వస్తు అనిశ్చయత్వాత ఆ వస్తువు నిశ్చయం నిర్ధారణ జరగడం లేదు నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత అహం పరిచ్ఛిన్న ఇవ భాతి నేను పరిచ్ఛునుణ్ణి పరిమితుణ్ణి అని అనుకుంటున్నావు అయ్యా నేను ఆత్మని తెలియకపోవచ్చు కానీ పరిచ్ఛునుడిని ఎందుకు అనుకోవాలి ఆత్మ అనంతం నేను అనంతుడనే జ్ఞానం నాకు లేకపోవచ్చు కానీ పరిమితుడిని ఎందుకు అనుకోవాలి పరిమితమైనవి కొన్ని ఉన్నాయి కనుక ఉంటే అది కావచ్చు నేను ఎందుకు కావాలి ఇదం పరిచ్ఛిన్న అహం పరిచ్ఛిన్న ఇది పరిమితం అని చెప్పొచ్చు నేను పరిమితుండే ఎందుకు అంటున్నాను ఆ ఇది ఏదో అదే నీవు అనుకుంటూ ఉండడం వల్ల ఇది తమాష చాలా ఇంపార్టెంట్ చూడండి దేహ పరిచ్ఛిన్న ఓకే మన పరిచ్ఛిన్నం దేహ పరిచ్ఛిన్న మనహ పరిచ్ఛున్నం ఇంద్రియాణి పరిచ్ఛున్నాని దేహం పరిమితంగా ఉంది ఐదు అడుగుల ఆరంగుళాలు ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి ఇదిగో నాకు ఎదురుగా ఉండే వాటిని నేను చూడగలను నా బ్యాక్ ఉండేది నా కళ్ళు చూడలేవు ఒకవరికే నా శబ్దం వినపడుతుంది ఆ తర్వాత వినపడదు వీటికి పరిమితం కాబట్టి ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి దేహం పరిమితంగా ఉంది మనస్సు పరిమితంగా ఉంది మనసుకన్నీ తెలియవు కొన్ని తెలుసు కొన్ని తెలియదు పరిమితంగా ఉంది లిమిటెడ్ మనసు కూడా కాబట్టి పరిమితమైనటువంటి దేహం నేను అని అనుకోవడం వల్ల దేహం పరిచ్ఛిన్న ఆ దేహం నేను అనుకోవడం వల్ల అహం దేహ అనుకోవడం వల్ల అహం పరిచ్ఛిన్నహం దేహం అహం దేహం నా నేను దేహం కాదు కోహం అహం కహ సోహం అహం సహా ఇది రావాలి జ్ఞానం నేను ఆత్మనే కానీ దేహాన్ని కాదు కాబట్టి దేహం పరిచ్ఛన్నం పరిమితంగా ఉంది ఐదు అడుగులు ఆ రంగుడారు ఆ దేహం నేను అనుకోవడం వల్ల దేహ బాధలన్నీ నావే దేహం లావుగా ఉంటే నేను లావుగా ఉన్నా స్థూలోహం దేహం సన్నగా ఉంటే నేను సన్నగా ఉన్నా కురుశోహం దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది అంటున్నా అనామయం నిరామయం నిరంజనం నాకెక్కడిది రోగం దేహానికి రోగం దేహంతో తాటాత్మ్యం చెందడం వల్ల నేను పరిమితుడిగా గడప అద్వాతడు ఇప్పుడు కాబట్టి పరిచ్ఛిన్నంగా ఉండేది దేహం పరిచ్ఛన్నంగా ఉండేది మనసు పరిచ్ఛన్నంగా ఉండేవి ఇంద్రియాలు వాటితో తాదాత్మం చెందడం వల్ల అహం పరిచ్ఛిన్నవ భాతి వస్తువు అనిశ్చయత్వాత నేనేమిటో నాకు తెలియకపోవడం వల్ల అహం పరిచ్ఛిన్న భాతి నేను పరిమితమైనటువంటి వాడినిగా తెలుస్తున్నా కానీ వాస్తవానికి నేను అపరిచ్ఛున్నుణ్ణి అపరిచ్ఛునుణ్ణి అంటే అనంతుణ్ణి నేను అనంతుణ్ణి కాబట్టి అపరిచ్ఛిన్న చేయన అర్థం చేసుకోండి అపరిచ్ఛిన్న చే అహం అపరిచ్ఛిన్న చే అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి క్లియర్ నేను అనంతుణ్ణి కానీ అజ్ఞానం వల్ల అనంతమయ్యేటువంటి వాటితో సంబంధం పెట్టుకోవడం వల్ల దేహం అంతమయ్యేది గనక అదే నేను అనుకోవడం వల్ల నేను చస్తున్నాను చస్తున్నాను అంటున్నా వాస్తవానికి అజహా అమరా నా హన్యతన్యం అనే శరీరే దేహం పోతూ ఉంది నేను పోవడం లేదు క్లియర్ ఇంట్రడక్షన్లో చూసుకున్నారు కదా చావు చావడం ఎవరికి ఇష్టం లేదు కానీ చావక ఎవడు తప్పడం లేదు ఇది దుఃఖం ఎందుకని వస్తుతంత్రజ్ఞానంలో స్పష్టత లేదు ఇప్పుడు స్పష్టత వచ్చిందంటే వస్తువు ఏమిటి నేను దేహం నువ్వు అనుకున్నావా దేహ బాధలు నీవే నేను మనసు అనుకున్నావా మనసులో ఉండేటువంటి వికారాలన్నీ నీవే ఇంద్రియాలు అనుకున్నావా ఇంద్రియాల్లో ఉండేటువంటి పరిమితమైనటువంటిదంతా నీదే కానీ నీవు అకర్త ఆత్మవి అని తెలిసావనుకో అనంతుడైపోతాం కాబట్టి అహం అపరిచ్ఛిన్న చే అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ నేను అనంతుణ్ణి అయినప్పటికీ కూడాను అంతమయ్యేటువంటి దేహంతో మనసుతో ఇంద్రియాలతో తాత్మ్యం చెందడం వల్ల నేను పరిచ్ఛిన్నహ భాతి ఇప్పుడు కూడా నేను పరిచున్ని కాదు పరిచ్ఛిన్న నేను ఘటాకాశం అన్నంత మాత్రాన కొండలోనే ఆకాశం పరిమితంగా లేదు విశాలమైన ఆకాశం ఉంది కానీ ఇవ అయినట్టు అనిపిస్తోంది కొండ బద్దలు కొడితే ఉపాధి కనుక నశించింది అంటే ఇదే అనంత ఆకాశం ఇదే విశాల ఆకాశం కాబట్టి అహం అంతః ఇతి కాబట్టి పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానా అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి తన్ నాశే ఆ అజ్ఞానం పోయిందనుకో తన్ నాశే సతి అది అజ్ఞానే నష్ట సతి తన్ తత్ తేంటి ఇక్కడ సబ్జెక్టు అజ్ఞానం నేను బాగా అర్థం చేసుకోండి చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను అజ్ఞానా అజ్ఞాన అది సబ్జెక్ట్ అజ్ఞానా అహం పరిచ్ఛిన్న తది అజ్ఞానం నష్ట సతి తన్ నాశే తన్నాశే నష్ట ఈ అజ్ఞానం నశించిందనుకో అజ్ఞాన నాశే సతి నష్టే సతి కే అఖండ అఖండబ్రహ్మస్వరూపం నేనే కేవలం ఎప్పుడు అజ్ఞానే నశే సతి తే సఖండ స్వయం ప్రకాశతే హి ఆత్మా ఆత్మాయం ప్రకాశతే స్వయం రాజతే కథం ఎట్లగయ అది వస్సువబోధాయ మేఘా పాయే అంశుమా అంశుమాన్ మేఘాపాయే ఇవ అంశుమాన్ సూర్యుడు అది చా సూర్యుడు ఉండడు అనుకోండి ఆయన మేఘం గప్పేసింది వాస్తవం కప్పగలదా మేఘం సూర్యుడు ఎంత ఆయన విస్తీర్ణం ఎంత మేఘం ఎంత ఈ మేఘం సూర్యుడిని గప్పగలదా సూర్యుడు ఉండేది ఎక్కడ మేఘం ఉండేది ఎక్కడ కానీ మేఘం వచ్చినప్పుడు సూర్యుడు లేడు అనిపిస్తా తెలియని వాడికి సూర్యుడు లేడా సూర్యుని మేఘం కప్పగలదా కప్పలేదు మేఘం కప్పింది దేన్న తెలుసా సూర్యుడిని కాదు మేఘం ఇక్కడే కదా ఉంది ఐదు వేల అడుగుల్లో సూర్యుడు ఎక్కడుంటేది ఆయన ఏంది ఈ మేఘం పోయి కప్పేది శృతి మందిరం అనుకుండే మేఘం భూప్రపంచానికి అనేక రేట్లు ఎక్కువగా ఉండేటువంటి సూర్యుడి బొయ్య ఎట్లా కప్పుతుంది మూ కూడా సముద్రం మీద మూత ఎట్లా సరే ఇది కనుక చుడు మేఘం కన్నా నా కళ్ళు చిన్నవి కనుక కళ్ళు చిన్నవి ఇవి దృష్టి చూచేది కళ్ళు కదా మేఘం కన్నా కళ్ళు చిన్నవి కదా మేఘం కళ్ళని కప్పింది సూర్యుడిని కాదు కళ్ళకు అడ్డం వచ్చేటప్పుడు సూర్యుడు కనపడాలి ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా సూర్యుని మేఘం కప్పేసింది ఇదొకటి వాస్తవాన్ని నా కళ్ళనే అది అడ్డుపరిచింది ఆటంకపరిచింది నా దృష్టితో ఆటంకపరిచింది అంతేగాని సూర్యుడిని కప్పలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏమంటాను సూర్యుడు లేడు ఆహా సూర్యుడు లేడా లేడు ఎవరుండరు మేఘం ఉంది మేఘం ఉంది నీకెక్కడ తెలుసు సూర్యుడు ఉండడం వల్లనే నీకు తెలుసు ఇప్పుడు రాత్రిపూట అమావాస్య చూడండి గాఢాంధకారం అప్పుడు నువ్వు బయట వచ్చి చూస్తే మనకి ఎక్కడ లైట్లు లేవు అది స్వామీజీ ఈ కరెంటు కరెంటు బ్రేక్ డౌను అమావాస్య ఇప్పుడు నువ్వు ఆకాశంలో చూస్తే మేఘాలు ఉంటాయనుకో నీకు కనిపిస్తాయి కనిపిస్తా మనసులో కాదు నేను అడిగేది కనిపిస్తాయి కనిపిస్తా ఎందుకని మేఘాలు ఉంటాయి కదా మేఘాలు ఉన్నట్లు తెలియాలి అంటే కూడా సూర్యుని యొక్క ప్రకాశమే ఆధారం అందువల్ల మేఘం చుట్టూ మేఘం కొద్దే గనుక సూర్యుడు అంతా ప్రకాశిస్తున్నాడు కదా మేఘం సూర్యుని నా దృష్టిని ఆటంకపరిస్తే మేఘం చుట్టూ ఎంత అందంగా వెండి రేఖ ఒకటి కనపడతా ఉంటుంది దాన్ని ఏమంటారు మీరు ఇంగ్లీష్లో సిల్వర్ లైనింగ్ ఆ సిల్వర్ లైనింగ్ ఎవరిది సారు మేఘమది కాదు సూర్యుడిది కాబట్టి సూర్యుడు లేడు మేఘం సూర్యుడిని కప్పింది అన్నప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉండడం మేఘం ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది పోనీ అది మరి సూర్యుడు నాకు కనపడాలంటే ఏం చేయాలి మేఘపాయే మేఘ పాయే అపాయే నష్టే అందుకని మేఘాన్ని ఎప్పుడే అజ్ఞానంతో పోదుస్తాడు తను నాశే సతి కేవల అజ్ఞానే నష్టే సతి కేవల అఖండ భవతి ఇక్కడ మేఘం ఎప్పుడైతే పోతుందో సూర్యుడు కనపడతాడు అజ్ఞానం ఎప్పుడైతే దూరం అయిపోతుందో స్వయం ప్రకాశతే హ్యాత్మ ఇప్పుడు మేఘాన్ని తొలగించి అరేరే మేఘం తొలిగింది ఇంకా సూర్యుడు ప్రకాశించాలి కదా తీసుకురండి కిలుషన్ అయిపోస్తాం దేనికి బాగా ఏ అవసరం లేదు సార్ స్వయం ప్రకాశతే స్వయం రాజ్యతే దివ్యంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ఆయన ప్రకాశం ఎప్పుడు ఆరిపోలేదు సార్ నువ్వు వెలిగించడానికి నీ గ్యాస్ ఆయనకు లేదు స్టాండ్ నీ గ్యాస్ అవసరం లేదు ఓఎన్జీసీని కూడా ప్రకాశింపజేసేవాడు తానే ఓఎన్జిసిని ప్రకాశింపజేసేవాడు తానే సార్ స్వయం ప్రకాశతే తనక తానుక ప్రకాశిస్తూ ఉన్నాడు ఇంతకుముందు లేనట్లుగా ఉన్నది ఇందువల్ల మేఘము అడ్డం వచ్చింది కనుక మేఘం అడ్డం వచ్చింది సూర్యుడి కప్పలేదు నీ దృష్టిని నివారించింది మేఘం తొలిగింది సూర్యుడు కనపడతా ఉంటాడు ఇది కథం చూసే అంత అందమైనటువంటి ఉపమానం సహజీ మేఘం పోవాలంటే ఏం చేయాలి నాకు సూర్యుడు కావాలి ఎందుకు కావాలి నీకు నేను తొందరగా ఆఫీసుకు పోవాలి ఆఫీసుకు సూర్యుడికి ఏమో సంబంధం మా ఉన్న ఒక్క చొక్క తీసుకెళ్ళి పక్క ఇట్లా చేసి ఎందుకు వేసింది ఆవిడ నా మీద ప్రేమ ప్రేమ అయితే ఎందుకు చేసింది ఇట్లా చేస్తే కానీ ఇంట్లో ఉండను ఇప్పుడు నేను ఆరేసుకున్నాను ఇప్పుడు సూర్యుడు రావాలి ఎండ రావాలి ఎండ రావాలి ఎండ రావాలి ఎట్లా వస్తుంది ఎండ ఎండ రా రా సూర్యుడు రా రా కుదరదు సార్ సూర్యుడు రావాలంటే మేఘం తొలగాలి మేఘంలో నీ చొక్క ఆరదవు సుఖాంటే సూర్యుడు రావాలి ఎండ రావాలి ఎండ రావాలంటే మేఘం పోవాలి మేఘం పోవాలంటే వాతం రావాలి ఏది స్వామి వాతం అంటే వడ నొప్పు గాలి గాలి వాతీతి వాత వీచేటువంటిది గాలి చూడండి గాలి వీచింది అనుకోండి మేఘం పోతుంది కదా గాలి వీస్తే మేఘం పోతుంది కృప అనేటువంటి గాలి వీస్తే మేఘం పోతుంది మేఘ అపాయే నష్ట స్వయం ప్రకాశతే సూర్యుడు ఎట్లాగైతే అంశుమాన్ ఇవ సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉన్నాడో అజ్ఞానం అనేటువంటి మేఘం కనుక తొలిగిందంటే స్వయం ప్రకాశతే ఆత్మ అంశుమాన్ ఇవ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇది ప్రకాశిస్తుంది కాబట్టి అక్కడ మేఘం తొలిగితే సూర్యుడు కనపడతాడు ఇక్కడ అజ్ఞానం అనేటువంటి మేఘం దొరికితే సూర్యుడు మనకు ఆత్మజ్ఞాన భాస్కరుడు దివ్యంగా రజతయ్య ప్రకాశిస్తాడు మరి అక్కడ మేఘం తొలగాలంటే చల్లగా వాతం గాలి ఇక్కడ కూడా పరమేశ్వరుడు యొక్క చల్లని గాలి వివేచాలి ఈ అనుగ్రహం ఆత్మ విషయంలో ఆత్మజ్ఞానానికి ఆత్మప్రకాశానికి నాలుగు విధాలుగా ఉండాలి ఇది కృప చతుర్విధ కృపలు చతుర్విధ కృపలు నాలుగు రకాలైనటువంటి గాలులు సారి ఒకటి కాదు చతుర్విధ కృపలు స్వామిజీ అంటే దైవకృప మొదటిది దైవకృప భగవంతుని యొక్క కృప ఈశ్వరానుగ్రహం ఎందువల్ల ఆయన అనుగ్రహం ఉండడం వల్లనే చూడు ఈ జ్ఞానాన్ని పొందాలి అనే వాసన నీలో కలిగింది ఈశ్వరానుగ్రహాత్ ఏవా పుంసాం అద్వైత వాసన అద్వైత అవధూత గీత కాబట్టి భగవంతుని తెలుసుకోవాలి మోక్షాన్ని పొందాలి అనేటువంటిది ఏమిటంటే ఈశ్వరానుగ్రహం అంటే గతంలో మనం చేసినటువంటి అలౌకిక కర్మలు ఉంటాయి దాని ఫలితంగా దయ ఉంటుంది ఆ దయ పడ్డప్పుడు మనం పరమేశ్వరుని తెలుసుకోవాలనేటువంటి భావన మనకు కలుగుతుంది ఇది ఈశ్వరానుగ్రహం దానివల్ల కొందరు అంటారు ఈశ్వరానుగ్రహం అద్వైత వాసన అంటే అద్వైతం కలుగు అద్వైతం కాదు అద్వైత వాసన అద్వైత భావన నేను పరమేశ్వరుని పొందాలి మోక్షం కావాలనే భావన కలుగుతుంది తర్వాత ఏం చేయాలన్నా తెలుసా ఎవరికైనా సరే బాగా అర్థం చేసుకోండి ప్లీజ్ మోక్షాపేక్ష మనకు ఏర్పడింది అంటే భగవంతుని పొందాలనేటువంటి ఆలోచన మనకు వచ్చిందంటే గతంలో మనమంతా కొన్ని సాధనలు చేస్తున్నాం కనుకనే అర్థమవుతుంది పుణ్యం ఉంది గనకనే ఏదో కొద్దో గొప్ప జపము ధ్యానము ఇవన్నీ గతంలో చేసి ఉండడం వల్ల అవి అలౌకిక కర్మలు కనుక మీకు చెప్పున్నాను వాటి ఫలితంగా దయ ఉంది కనుక ఆ దయ ఈ జన్మలో పడి నమస్కరించాలనే సంస్కారం భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి అభిరుచి గురు సాన్నిధ్యానికి పోయి తెలుసుకోవాలనేటువంటిది అది ప్రారంభమైన తర్వాత కట్టెలు వేస్తూ ఉంటేనే అగ్ని ప్రజ్వలించినట్టుగా సాధనలు చేస్తూ ఉంటేనే అది పెరుగుతుంది కానీ లేకపోతే మనం తెచ్చుకున్నది ఇంతే కదా పుణ్యం ఇంతే కదా దయ దాంతో కొద్ది కొద్దిగా అట్లా ఉంటుంది నా లైఫ్లో నుంచి చెప్తున్నాను నేను కొన్ని వేల కేసెస్ చూసి ఓ డాక్టర్ అంటుంటాడు నేను కొంత మందిని చూశాను అందుకని చెప్తున్నాను నేను ఈ కేసు అంటాడు చూడు అట్లా కొన్ని వేల మందిని చూచాను జీవితంలో ఆ కొద్దిపాటితో వాళ్ళు అట్లా అట్లా కదలతారు నాలుగు రోజులు వేదాంతంలో ఉంటారు తర్వాత మానేస్తారు ఎందుకో తెలుసు అది అయిపోతుంది ఇంకా లేదు తర్వాత కొన్ని రోజులు అట్లా ఉంటారు తర్వాత కొందరుళ్ళు ఇంకా విషమించి దేవుడే లేడు అంటుంటారు ఇంకా కొందరు ఉంటారు కొన్ని రోజులు ఉంటుంది అప్పుడు గురు సాన్నిధ్యానికి కూడా వెళ్తారు గురువు దగ్గర కూడా వెళ్తారు నా గురువుని మించి వాడు లేడు దేవుడు అంటుంటారు అది పోతుంది ఎందుకో తెలుసా సాధన చేయరు పెంచుకోరు జ్ఞానాన్ని అది పోతుంది అప్పుడు ఎవరైతే గురువుని దేవుడు అన్నారో వాళ్ళు దేయం అంటుంటారు వీటి వల్ల ఎదుటి వచ్చే నష్టమే లేదు అయన గురువు కావచ్చు దేవుడు కావచ్చు నష్టమే లేదు నష్టం ఎవరికో తెలుసా మనకే నష్టం ఎవరికో కాదు మనకి ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం అది చాలా భయంకరమైనటువంటిది అది అందువల్ల ఏ కారణం చేతనైనా సరే భగవత్ కృప వల్ల మనలో కొద్దిపాటి జ్ఞానాభిలాష జ్ఞానే శుభేచ్ఛ కలిగిన తరువాత క్షణ క్షణానికి దాన్ని పెంచుకుంటూనే పోవాలి దాన్ని పెంచుకుంటూనే పోవాలి అర్థమవుతుంది మీరడగల చెప్పమని నేనే చెప్తున్నా ఎందుకో తెలుసా ఇది కూడా పెంచుకోవడమే కమ్గా ఉండకూడదు ఉంచకూడదు మనసుని సపోజ్ మీకు చెప్తున్నాను అనుకోండి మీరు దాన్ని మననం చేస్తూ ఉన్నారు మీకు శ్రవణ మన నిధిధ్యాసాలు జరుగుతున్నాయి నాకు కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మననం చేసుకునే భాగ్యం కలిగింది లేదనుకో ఇది ఇంకో దాన్ని ఆలోచిస్తుందేమో ఎందుకు మనకు కావలసింది ఇదే మోక్షమే కాబట్టి దీంట్లోనే ఉండాలి లేకపోతే సాధు జీవితానికి అర్థం లేదు అవసరమా అనవసరమా టైం ఉందలేనో ఉన్న ప్రతికాలాన్ని కాలే ప్రతీక్షమానే క్షణార్థం వైపు ఒక అర్ర కూడా పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు మీద మనసు చేసి ఉండాలి ఇది దైవకృప ఇది తెలియని వాళ్ళకుండా ఏంది అదే తమాషా ప్రతి కర్మ పూజ నువ్వు చెట్లకి నీళ్ళు పోస్తే పూజ అర్థమవుతుంది పుస్తకాలు కుడితే పూజ పుస్తకాలు అమ్మితే పూజ నీ నీ భావన మీద ఆధారపడి కర్మల్లోనే పెడితే ఎట్లా వస్తుంది జ్ఞానం అంటే జ్ఞానానికి సహకారినహా కర్మ నీకు ఉపయోగించుకోలేకపోతే నీ దౌర్భాగ్యం అది దౌష్ట్యం అర్థమవుతుంది కాబట్టి కర్మతో మోక్షాన్ని పొందలేము కానీ జ్ఞానాన్ని పొందడానికి ఎటువంటి వినిర్మలమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి ఇవన్నీ ఆచరిస్తూ పోవాలి ఇక్కడ ఎవరి కర్మ ఉంది సపోజ్ నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి నా కర్మలు ఉన్నాయి ఇక్కడ నాకైతే కర్మ చెప్పండి ఇంట్లో ఉన్నాను అనుకోండి ఇంట్లో ఉంటే మా తల్లిని పోషిస్తానేమో అన్నదమ్ములు పోషిస్తానేమో అక్క చెల్లెల్ని పోషిస్తానేమో కర్మజాలి కనుక మెడలు ముడి పెడితే అవిని పోషిస్తానేమో ఇంకా తయారైతే వాళ్ళని పోషిస్తానేమో వాళ్ళకి ఎవరైనా వాళ్ళని పోషిస్తానేమో అయ్యి కర్మలు సార్ ఇక్కడ నాకు కర్మే లేదు ఏముంది కర్మ కర్మ నేను చేస్తున్నాను అనుకున్నాను అనుకో వాడికి జ్ఞానం లేదు నాకెక్కడుంది కర్మం కాదు సన్యస్య శ్రవణం కురియాదు ఉపనిషత్తు మనసులో అన్నిటినీ సన్యసించి శ్రవణం చేయవయా కర్మలే నీకేం సంబంధం నువ్వు కర్త అనుకుంటేనే నీ కర్మలు ఉన్నాయి కర్త హరిహి కర్త అటు భక్తిలో నేను కాదు పరమేశ్వరుడు ఇది భావన కనుక చతుర్విధ కృపల్లో మొదటి కృప ఈశ్వర కృప ఈశ్వర కృప కలిగేటువంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ పోవాలి నిరంతరం ఈశ్వర భావనతో ఉండాలి ఆ తరువాత మనకు అవకాశం వస్తే దాన్ని పెంపొందించుకుంటూ పోవాలి అంతేగాని గురువా వెలిగించినటువంటి దీపాన్ని అజ్ఞానంతో మనం ఆర్పేసుకోకూడదు పరమేశ్వరుని కృప వల్ల వెలిగేటువంటి దీపాన్ని ఆర్పుకోకూడదు ఎప్పుడు ఆర్పుకుంటే నేనే అజ్ఞానంలో పడి ఉండాల్సి వస్తుంది చీకట్లా కాబట్టి మొదటిది దైవకృప రెండవది గురుకృప నీకు మోక్షం కావాలి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం ఒక నిస్తేనే నీకు రావాలి ఆ ఇచ్చేవాడు గురువై ఉంటాడు సర్వార్థాన గృణాతిథి గురు ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని నీకు వివరించి విశ్లేషించి గురువు చెబుతూ ఉంటే నీకు జ్ఞానం కలుగుతూ ఉంది ఇట్లాగే బోధించారు గురువులందరూ అదే జరుగుతుంది ఈరోజు సర్వార్ధాన గృహాతిథి కాబట్టి అంత మనకు తెలియని అనేక శాస్త్ర విషయాలని శాస్త్ర లోతుల్ని అగాధమైనటువంటి భావాలని అనుభవి మనకు అందించేటువంటి గురువు యొక్క కృప మన మీద పడాలి తర్వాత మన క్రౌర్యం ఆయన మీద పడ్డా అది ఆయన తట్టుకుంటాడు తర్వాత మనం అనుభవిస్తాం తర్వాత మనం అనుభవిస్తాం అర్థమవుతుంది కాబట్టి గురుకృప చిన్నది కాదది భగవత్కృపతో నువ్వు ను అంతే భగవత్కృపతో నువ్వు బండి ఎక్కుతావు కానీ నడిపేదంతా గురువే కాబట్టి దైవకృప కన్నా కూడా గురుకృప ప్రధానమైంది దైవకృప నిన్ను కదిలిస్తుంది గురుకృప నువ్వు కడతేరేటట్టు చేస్తుంది అంతేంకేళదు కనుక మొదటిది దైవకృప రెండవది ఆచార్య కృప రెండింది కదా మూడవది ఏంటో తెలుసా ప్రమాణకృప శాస్త్రకృప గురువు ఎట్లా బోధిస్తాడు ఇప్పుడు టీవీ గురువుల్లాగా ఆయన కూర్చొని నాయన నా అనుభవం అంతా చెప్పాను అన్నాడు అనుకోండి వాడు అనుభవాడు కాదు ప్రమాణం ఏది కాబట్టి శాస్త్రాన్ని బోధించాలి ఉపనిషత్తు ప్రమాణం ఇవ్వాలి కాబట్టి ఆ శాస్త్రంలో ఉండే అమోఘమైన విషయాల్ని అద్భుతమైన విషయాల్ని గురువు వివరిస్తున్నాడు కాదు ఆ శాస్త్రం యొక్క కృప కూడా నా మీద ఉండాలి శాస్త్రమాత వేదమాత కృప నా మీద ఉండాలి చూడండి మహర్షు మహర్షులు ఎంతవరకు చూచారో చతుర్వేద కృపల్లో భగవత్కృప ఆచార్య కృప శాస్త్ర కృప నాలుగవది ఉంది అంతఃకరణ కృప చూడు అంతఃకరణ కృప ఎందుకో తెలుసా భగవత్కృప ఉండడం వల్లనే గురు సాన్నిధ్యానికి వచ్చాను గురుకృప ఉండడం వల్లనే విషయాలను అర్థం చేసుకుంటూ ఉన్నాను అలా అర్థం చేసుకోవడానికి ప్రమాణంగా శాస్త్రం కూడా ఉంది శాస్త్రకృప నాకుంది గురుకృప నాకుంది గురువు ఏదో చెప్పడం లేదు శాస్త్రం చెప్తున్నాడు శాస్త్రం చెప్పేవాడే గురువు సరేనా ఏదేదో అనుభవ అనుభవాలు అవి మాట్లాడేవాడు గురువు కాదు అనుభవాలకి వేదాంతానికి సంబంధం లేదు అనుభవాలు చాలా చిన్నవి వేదాంతంలో జ్ఞానం ప్రధానమైంది అర్థమవుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన అనుభవం కాదు జ్ఞానం కనుక గురువు ఇస్తున్నాడు కాబట్టి గు దైవకృప ఆచార్యకృప శాస్త్రకృప ఈ మూడు నా చక్కగా ఉంది ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఇప్పుడు అంటున్నాడు ఏ మనసా చూడు అంటే దాంతో తాతాత్మ్యం చెందలే అది పరిచ్ఛిన్నం తాను అపరిచ్ఛిన్నహ అందువల్ల దాంతో అంటున్నాడు చూడు జ్ఞానం బుద్ధిలో నిలవాలి కనుక ఓ బుద్ధి నువ్వు కూడా నన్ను కృపచూడు అంటే నువ్వెక్కడికి పోబాకు ఎక్కడ తిరగబాకు నీ ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు నీ చేయబాకు నీ పూర్వ భాషలన్నీ తీసుకొచ్చి తగలగట్టబాకు ఈ జన్మలోనే కాక అనేక జన్మల్లో నువ్వు అనుభవించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ దౌర్భాగ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నికృష్టమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి పెట్టి గురువు ముఖత వచ్చేటువంటి పవిత్రమైనటువంటి అమృతతుల్యమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందకుండా చేయకు నీకు దండం పెడుతుంది నీ కృప నాకు కావాలి కృప కావాలంటే భగవంతుడికి దండం పెట్టాం కృప కావాలని ఆచార్యుడికి దండం పెట్టాం కృప కావాలని శాస్త్రానికి దండం పెట్టాం వేదానికి ఇప్పుడు మనసుకు దండం పెడుతున్నాడు మనసు కూడా కనికరించు నేను ధరించిపోతా నా స్వరూపం నాకు తెలుస్తుంది అంతఃకరణ కృప గురువు బోధించేటప్పుడు అటు ఇటు వెళ్ళకుండా మనసును అట్లాగే ఉండమని దాన్ని కోరుతూ ఉన్నాడు ఈ చతుర్విధ కృపలు ఎప్పుడైతే జరుగుతాయో ఈ నాలుగు రకాలైనటువంటి గారులు వీస్తాయి అది అప్పుడు మేఘ అపాయే నష్టే సతి కేవల అఖండ భవతి ఇత్య మేఘాపాయే అంశుమానివ క్లియర్ చూడు వన్ మినిట్లో చెప్తున్నా మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానాన్ని బోధించాలి అది ఆత్మబోధ బోధ మోక్షానికి సాక్షాత్ ఏక సాధనం మిగతా అన్నీ కూడా సహకారినవు అందువల్ల మోక్షం ఒక్కటే మనకు కావాలి కనుక జ్ఞానం వినా మోక్షం అసిద్ధతి అయితే కర్మ వల్ల పొందలేమా కర్మ వల్ల పొందలేవు ఎందుకని కర్మ వల్ల పొందలేము కర్మకి అజ్ఞానానికి తేడా లేదు అజ్ఞానం కారణం కర్మ కార్యం కాబట్టి కార్యంలో ఉండేది కూడా అజ్ఞానమే అజ్ఞానజనితమైనటువంటి కర్మ అజ్ఞానాన్ని నివృత్తి చేయలేదు కనుక విద్య వల్లనే అవిద్య పోవాలి జ్ఞానం వల్లనే అజ్ఞానం పోవాలి ఎట్లాగో తేజ తిమిర సంఘవత్ కాబట్టి చీకటిని ఎట్లాగైతే వెలుగే పోగొడుతుందో ఆ విధంగా పోగొట్టాలి అది పోతే మాత్రం నువ్వు పరిపూర్ణుడివే ఎందుకంటే అయ్యే ఉన్నావు అపరిచ్ఛన్నహ చేతి నువ్వు అనంతుడివే అయ్యి ఉన్నావు అజ్ఞానాత్ పరిచ్ఛన్నవ భాతి ఎంత ఒకదానికి ఒక కనెక్షన్ కాబట్టి అజ్ఞానం వల్ల నువ్వు నేను పరిమితుణ్ణి అంతం కలిగిన వాడిని అనుకుంటూ తన నాశే అజ్ఞానం కనుక నశించిపోయిందా తన నష్టే సతీ కేవలహ అఖండో భవతి అప్పుడు స్వయం ప్రకాశతే స్వయం రాజతే హ్యాత్మ నువ్వే ఆత్మగా దివ్యంగా శోభిస్తావు మేఘపాయే అంశుభనివ మేఘం పోయిన తర్వాత సూర్యుడు ఉంటాడో స్వప్రకాశంలో మనకు కనపడుతూ ఉంటాడో అట్లాగే అజ్ఞానం అనేటువంటి మేఘం పోతే దివ్యమైనటువంటి ఆత్మప్రకాశం గోచరిస్తుంది నీవుగానే తెలుస్తావు అట్లా మేఘం పోవాలంటే గాలులు వీచాలి అజ్ఞానం అనేటువంటి మేఘం పోవాలంటే చతుర్విధ కృపలు భగవంతుని యొక్క గాలులు వీచాలి అది భగవద్ అనుగ్రహము ఆచార్యానుగ్రహము శాస్త్రానుగ్రహము అంతఃకరణ అనుగ్రహం